శ్రీమహాగణాధిపతయ నమ ప్రణవదీ సరస్వతి వాజేర్వాజునీవతిమవిత్రియవత్మరస్వత నమీ గురుభ్యో నమరి శృంగారూపేణమిత్తం పంకే ఘతమూయా ఇంకరీ ఎస్ సామాయా శంకరాచార్యమాశ్రయ ప్రహ్లాదవర దేవయో నృసింహ పరో హరి నృసింహోపాశండి నృసింహురుం భజే శ్రీసచ్చిదానంద శివానవ్య నృసింహ భారతీంద్రాన్ విద్యా నిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజ మానవ శంభుపాన్ సత్మ్యాన నిదత విషయభ్య పరాన్ముఖము నౌమి శాస్త్రేషు నిష్ణా చంద్రశేఖర భారతీ వివేకినం మహాప్రజ్ఞమ్ ధైర్య ఉదార్య సభినవంతం విద్యాతీర్థగురం భజే అన్యాన్నర్థ విద్యా తీర్థో వివేకినాదేషా సుఖదో తీర్థో భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నీతరాగం వివేకిన వందే వేదాంతత విధుఖర భారతీ నర్మణ ప్రజయా ధన త్యాగే నైకే అమృతపరేణి గుహాయా విభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞానసు సన్నసో శుద్ధస బ్రహ్మలోకే పరా పరామృత్యే దహ్రం విప పరమేష్మూత్యఃపుండరీక పురమధ్య సద్స్థము త్రాపి్రౌ గగనం యశోకస్తస్యదంతస్తపాసి వేదా ప్రోక్త వేదాంతేజ ప్రతిష్టి ృతిలేన పరస్ మహేశ్వర శ్రీమత్పరమహంసవరి రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారేణయనాశన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాప్యష్టాంగపశ్చక్రవర్తీ అనాద్య విచ్చిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్తర్శన స్థాపనాచార్యా వ్యాఖ్యాన సింహాసనాధీరా సకల నిగమాగమసార హృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా త స్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భోమండలాచార్య దృశ్యశృంగ పరవరాధీరా తుంగభద్రా తీర వాసీ శ్రీ మద్విద్యాశంకర పాద పద్నాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమస్వామి గురు కర కమల సజాతీమద్భారతి తీర్థమస్వామి తత్కర కమల సంజా శ్రీమజ్జగద్ శ్రీమద్విధు శేఖర భారతీ మహాస్వామినా దివ్య శ్రీచరణ అరవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురువిష్ణురుర్దే మహేశ్వర గుత్ పరబ్రహ్మ తస్మ శ్రీగరవే నమంగే శివే శర్వాధాకే శరణ్యే క్రియంబకే దేవి నారాయని నమోస్ జయతుకీనందనోజ జయతు జయతుో వృష్టివంశ ప్రదీప జయతుయతు మేఘ శ్యాల కమలాంగ జయతు జయతు పృథ్వీ వారణా ముకుంద అంతరాయతి అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణం నిధయే సర్వ్యానా దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే శ్రుతిస్మృతిపురాణానామలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం ర కరకలిదర్శితాత్మ్ర పరికలితోన్నతర్హిబర్హచూడ ఇతరకరగృహీతెత్రమృ సన్ని కృష్ణ మమహృది సన్నిధి మాతనోతు శివాయరవే నమ Shivaya gurave gurave ్రీవిష్ణు నమ శివాయ మ నమో మహద్భ్యో ఋషిభ్యో గుభ్యో నమ శ్రీ శారదాంబకు ప్రణమిల్లుతూ శ్రీ చంద్రమౌళిస్తునుడికి నమస్కరిస్తూ జగద్ జగద్గురువులకు అంజలిస్తూ చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం ఇవాళ ఐదవ రోజులోకి ప్రవేశించింది ప్రధానమైనటువంటి రెండవ అధ్యాయం సాంఖ్యయోగం చెప్పుకుంటూ ఉన్నాం ద్వితీయం అద్వితీయం అంటారు సాధారణంగా భగవద్గీత విషయంలో అంటే రెండవ అధ్యాయం అద్వితీయమైనది అంటే దానికి సాటి మరొకటి లేదు అని మొత్తం కృష్ణపరమాత్మ చెప్పదరచుకున్నదంతా కూడా ఇందులో ఉన్నది మానవుడు తరించడానికి కావలసినవన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి ఇందులో ప్రధానంగా మొదటిగా శరణాగతి అని చెప్పుకున్నాం రెండవది నిత్య అనిత్య వస్తు వివేకం ఆత్మానాత్మ విచారం ఇది చాలా ప్రధానమైనది ఆత్మానాత్మ విచారం యొక్క లక్షణం ఏమిటంటే అనాత్మ విషయాలు పరిహరించి ఆత్మయందు బుద్ధి నిలబడుట దాన్ని సాంఖ్య అంటారు సాంఖ్య అనే మాటకి మన అర్థాలు అనేకం చెప్పుకున్నాం పరమార్థ వస్తువేక విషయే అని ఒక మాటలో చెప్పారు భగవత్పాదురు వారు అంటే పరమార్థ వస్తువేక విషయమే సాంఖ్యము అని అంటే పరమార్థ వస్తువేమిటో స్పష్టముగా తెలియచేసే జ్ఞానం పేరు సాంఖ్యము అటువంటి సాంఖ్యమునందు బుద్ధి ఏదో అది చెప్పాను ఇప్పుడు నీకు యోగము చెప్తున్నాను యోగం అనగా నిష్కామ కర్మయోగము నిష్కామ కర్మయోగం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి నిస్సంగం నిర్ద్వంద్వం ఈశ్వరార్పణం లేదా ఈశ్వరారాధన రూపమైనది ఇది నిష్కామ కర్మయోగానికి పెట్టుకోవాల్సింది ఈ బుద్ధి వల్ల నువ్వు కర్మబంధాన్ని విడిచిపెట్టతావు కర్మబంధాన్ని విడిచిపెట్టుట అంటే మోక్షము పొందుట అని అర్థం ఇక్కడ ఎందుకంటే జన్మకి కర్మ కర్మ రెండు రకాలుగా ఉంటుంది పుణ్యపాపములు రెండు ఇక్కడ లక్ష్యం ఏమిటి పరమార్థం అనగా కైవల్యం లక్ష్యం కనుక పుణ్యపాప ఉభయ కర్మలు క్షీణించాలంటే నువ్వు ఈ నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి అని చెప్తూ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైహకు నందన ఈ శ్లోకం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలండి అటు ఇటు చెదిరిపోకూడదు బుద్ధి అది ఎవరికి చెదరకుండా వ్యవసాయాత్మకంగా ఉంటుందంటే సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి ఉన్నవారికి యోగ బుద్ధిని అటు తిప్పితే బుద్ధి యోగం అవుతుంది ఏదైనా పర్వాలేదు ఇక మిగిలిన వారికి అంటే సకామ కర్మలు చేసేవారి యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇప్పుడు బహుశాకాయనంతాచ బుద్ధయో అవ్యవసాయనం ఇక్కడ తెలుసుకోవాల్సింది బోధ ఎప్పుడు మూడు రకాలుగా ఉండాలండి ఎలా బోధించాలంటే అవతల వాడు ఏది కావాలని కూర్చున్నాడో దాని తగ్గడు బోధించాలి సాధారణంగా లోకంలో ఎక్కువ మంది కోరుకునేది ఏమిటి అంటే సుఖంగా బతకాలి కష్టంగా ఉండకూడదు ఇదందరూ కోరుకుంటారు కదా ఈ రెండు కోరికలు ఉన్నవాళ్ళు భగవంతుడు ఉన్నాడు నమ్మితే వాళ్ళు ఆస్తికులు అవుతారు వీళ్ళు చాలా మంచి వాళ్ళ పాపం నేను భగవంతుడు ఉన్నాడు మాకు సుఖమిచ్చినా దుఃఖం ఇచ్చిన ఆయనదే బాధ్యత దుఃఖం కలిగితే తొలగిస్తాడు సుఖం కలిగితే ఇస్తాడు అంటూ శాస్త్రం చెప్పిన కర్మలన్నీ చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు కానీ వాళ్ళు ఈ శాస్త్రం వినడానికి అర్హులు కరెక్ట్ ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది మరి వాళ్ళకి చెప్పవలసిన శాస్త్రాలు వాళ్ళకే ఉంటాయి ఎందుకంటే ఈ పని చేయండి ఆ పని చేయండి దీపాలు వెలిగించండి పూజలు చేయండి పురస్కారాలు చేయండి ఈ వ్రతం చేయండి మాసంలో వచ్చి ఇవి చేయండి అంటే ఇంక అవే గుర్తు పెట్టుకుని అవే చేస్తూ ఉంటారు వీళ్ళు తప్పులేదు కానీ వీళ్ళకొచ్చే గతే ఏమిటి అంటే ఇహంలో ఒకవేళ వాళ్ళు చేసే పుణ్య విషయాల వల్ల మంచి కలగచ్చు దుఃఖాన్ని తట్టుకునే శక్తి రావచ్చు దుఃఖం తొలగొచ్చు పరలోకంలో సుఖాలు రావచ్చు పుణ్యకర్మలు చేసిన మళ్ళీ కిందకు వస్తారు కానీ మోక్షం కావాలనుకుంటే మాత్రం ఉండవలసినవి రెండే ఆ రెండు కూడా సాంఖ్య నిష్కామ కర్మయోగ నిష్కామ కర్మయోగ ఈశ్వర ఆరాధన ఈశ్వరాపణ ఉంది గనక భక్తి అనేది కనబడుతుంది మనకి భక్తి విడిగా మనం తీసుకోవడానికి కాదు ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పింది జాగ్రత్తగా గమనించుకోవాల్సింది రెండూ చూపించాడు ఆయన రెండు నిష్ఠలే అదే శంకర ఉపోద్ఘాతంలోనే రెండే నిష్టలు అని చెప్పాడు మానవుడు ధరించడానికి ఇహంలో హాయిగా ఉండాలన్నా పరం పొందాలన్నా పరమార్థం అంటే కైవల్యం పొందాలన్నా మళ్ళీ పునరావృత్తి రహిత స్థితి పొందాలన్నా ఈ రెండే ప్రధానము పైగా ఇందులో సాంఖ్య బుద్ధి కలిగి ఉండడం అంత తేలిక్ కాదు కనుక నిష్కామ కర్మయోగం అవలంబించి అది కూడా తేలిక్ కాదు కానీ ఏది తేలిక్ కాదు తేలిక్ కాదని ఎలా ధరిస్తావు కష్టమే సాధించాల్సిందే కష్టపడాల్సిందే పలానా కోర్సు కష్టం కానీ ఈ కోర్సు తీసుకున్నా అంటే ఈ కోర్సు కష్టపడకూడదా ఈ కోర్సుకి కష్టపడాల్సిందే కాబట్టి ఈ మార్గానికి కూడా కష్టం అంటే సాధన చెయ్యాలి ఆ సాధన విషయమైన అంశము చెప్తున్నాడు మరి సకామ కర్మల వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎప్పుడు రెండు లక్షణాలు ఉంటాయి భోగ ఐశ్వర్య ప్రసక్తానాం భోగం కావాలి ఐశ్వర్యం కావాలి భోగం అంటే సుఖానుభవం ఐశ్వర్యం అంటే ఆ సుఖానుభవానికి కావలసిన సాధనలు ఇవి సమకూర్చకూడాలి వీటి వల్ల అదే ఆలోచిస్తూ అవే కావాలనడం వల్ల బుద్ధిశక్తి క్షీణిస్తుంది అన్నాడు ఇక్కడ ఎందుకంటే వివేచించి అర్పించి ఆలోచించగలగానికి పనికొచ్చే బుద్ధి ఇవి సమకూర్చుకోవడం వీటి గురించి ఆలోచించడం ఈ పని అయిపోతాయి ఆ పని అని చెప్తూ తయా అపహృత చేతసాం వాళ్ళ చిత్తం క్రమంగా క్షీణిస్తుంది దానివల్ల వాళ్ళ బుద్ధి నిలవదు నిశ్చయాత్మకమైన బుద్ధి నిలవదు వారు ఎల్లవేళలా శాస్త్రాలు ఎందుకు వెతుకుతారంటే ఫలానా ఫలం కావాలంటే ఫలానా కర్మ చేయాలని ఏవి చెప్తున్నాయో అవి వెతుకుతుంటారు వాడిని పుష్పితాం వాచం అన్నారు అంటే రమణీయములు ఆపాత రమణీయం అన్నారు వినడానికి చాలా బాగుంటాయి అంతే కదా ఇది చేస్తే ఐశ్వర్యం వస్తుంది ఇది చేస్తే సంతానం కలుగుతుంది ఇది చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి మహాత్ముల దగ్గరికి కూడా అవే అడుగుతుంటావు మాకు పెళ్ళి కాలేదండి ఏం చేయాలి ఇంత భగవద్గీత వినుక్కూడా అవి మంచివే అలాంటివి ఇచ్చే కర్మలు ఉన్నాయి వేదముల ఎందు పురాణములయందు ఇత్యాదులంది తప్పని కాదు ఇందాక చెప్పినట్టు మొదటి చెప్పిన మంచివాళ్ళు వాళ్ళు ఇవేం చేస్తాయంటే వ్యవసాయాత్మక బుద్ధినివ్వు ఎందుకంటే ఇది ఇది తీరిపోతుంది మరొకటి వస్తుంది అటు తిరుగుతుంది ఇది ఇంకా తీరకుండానే మరుగుదానికి వెళ్ళిపోయేటు కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఇది బుద్ధిని ఆ విధంగా చేస్తుంటుంది కనుక ఎప్పుడైనా అర్జున నువ్వు చేయవలసింది మాత్రం కురు వ్యవసాయాత్మిక బుద్ధి ఏక అదొక్కటి మాత్రమే ప్రధానమైన సుమ నిశ్చయాత్మకమైనది అందుకే ఇహ ఇందులో ముఖ్యమైనది అది సుమ అని చెప్తూ ఇహ కురుణం దనా అని చెప్పారు ఇప్పుడు ఈ సకామకర్మల యొక్క లక్షణాలు చూపిస్తున్నాడు అందుకే భారతీయ సంస్కృతి త్యాగ సంస్కృతిని నేర్పుతోంది భగవద్గీత అంటేనే త్యాగం ఎన్ని త్యాగాలు చెప్పాడండి సకామకర్మ త్యాగం విషయ త్యాగం రాగత్యాగం ద్వేషత్యాగం ఒకటే అండి త్యాగం త్యాగం త్యాగం త్యాగే నీకే అమృతత్వ మానసు ఈ త్యాగన్నికి అలవాటైతేనే అందరికి అలవాటవుతుందా చెప్పడం తేలికండి చేయడం కష్టమండి అందుకే ముక్తి కూడా కష్టమేనండి అని చెప్పాడు ఇక్కడ ముక్తి కావాలనుకుంటే మాత్రం త్యాగం కావాల్సింది అందరికీ రాదు నువ్వు మంత్రమే చెప్తుంది త్యాగేన ఏకే అమృతత్వ మానసుకు ఏ కొద్ది మంది మాత్రమే త్యాగంతో పొందుతారు అందుకే త్యాగి కావాలండి రామకృష్ణ బ్రహ్మంస వ్యాకరణ శాస్త్ర ప్రకారం కాకపోయినా త్యాగి త్యాగి తిరగవే గీత అన్నాడు ఇక్కడ చెప్పేదే గీత అని చెప్పాడు చమత్కారం ఆయన సిద్ధ ఆయన వ్యాకరణ భాషలతో ఆయన పదాలని మనం చూడడానికి లేదు కదా గీత ఎలా అవుతుంది అనడం కాదా అని చెప్పదరుచుకొని మాత్రం గీత త్యాగికే తప్ప భోగి కాదు కానీ భోగ సంస్కృతి కాదు త్యాగ సంస్కృతి నేర్పుతోంది ఇక్కడ త్యాగం వల్లనే అమృతత్వాన్ని పొందగలవు అందుకే అమృతత్వాయ కల్పతే అని మనం మునుపటి శ్లోకాల్లో చదువుకున్నాం త్యాగేనేకే అమృతత్వ మానసుగు త్యాగమనగా కర్మఫల త్యాగం కర్మల ఆసక్తిని త్యజించుట కానీ కర్మని త్యజించుట కాదు ఎందుకయ్యా కర్మల్ని త్యజించాలి త్యజించాలని చెప్తున్నావు అంటే కర్మల్ని చెప్పేది మళ్ళీ వేదమే నిన్ననే మనం చెప్పుకున్నాం చివరి వాక్యంగా వేద కర్మలు ఇవి భోగైశ్వర్యముల ప్రసక్తి కలిగించి ఈ బుద్ధిశక్తిని క్షీణింపజేసి వ్యవసాయాత్మకమైన బుద్ధినివ్వవు అని చెప్పినప్పుడు వేదకర్మల్ని పరమాత్మ నిందించాడా అంటే తప్పు ఆయన వేదస్వరూపుడు వేదాలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు కానీ లోకం దుర్గతులు పొందకుండా సద్గతులు పొందాలన్నా లోకక్షేమం నిలవాలన్నా వైదిక్ కర్మ అవసరమే కనుక నిష్కామకర్మ అందరూ చెయ్యలేరు నిష్కామకర్మ చేసేది కూడా ఏకే కొద్ది మంది మాత్రమే కానీ మిగిలిన వాళ్ళందరూ సకామకర్మ చెయ్యాలి అది చేయడం వల్ల కోరికలు తీరడమే కాకుండా చిత్తం శుద్ధమై ఏ జన్మకైనా సరే నిష్కామ కర్మయోగం చేస్తారు కానీ మనకి వెంటనే కైవల్యం కావాలనుకున్న వాడికి కావలసిన మనస్థితులు చెప్తున్నారు కానీ వైదిక్ కర్మలు నిందించడం దీని యొక్క ఉద్దేశం కాదు అంతేకాదు మనం లోకంలో చూస్తూ ఉంటాం రుద్రాభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి మరేదో చండీ హోమం చేస్తే మరేదో పోతాయి అందుకు మనం చేయించుకుంటాం ఈ చేయించుకున్నప్పుడు చేయించే వాడికి పుస్తక అపేక్ష మంత్రం వచ్చు లోకంలో మీరు పరిశీలించండి వాడి పుస్తకం అక్కర్లే మంత్రాలని నోటుకొచ్చు వాడు గడగడగడ చెప్తుంటాడు వీడు చేసేస్తుంటాడు అందులో ఏం చెప్తున్నారని స్పృహ ఇన్ని చండీ యాగాలు చేశాం కదా తెలుసుకుందామని స్పృహ వాడికి ఉండదు నేను చేస్తున్నది ఫలానా రోగం పోవడానికో లేదా ఫలానా శత్రువు పోవడానికో చేస్తున్నాను గనక ఆ శత్రువు ఎలా పోతాడో ఆలోచిస్తున్నారు కానీ మంత్రులను ఏం చెప్పారో ఆలోచించట్లేదు మన లోకంలో గమనిస్తుంటాం వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఆ చెప్పిన ఫలశ్రుతి మీద ఇష్టంగా ఉన్నారు ఆ ఫలశ్రుతే పుష్పితాం వాచం దాని మీద ఇష్టంగా పడ్డారు తప్ప విషయం మీద లేదు అదే నువ్వు బుద్ధి కలిగి ఉన్నావనుకో ఆ చేస్తున్న సకామకర్మ మంత్రాల్లో కూడా నీకు ముక్తికి పనికొచ్చే విషయం కనిపిస్తుందండి అది గీత ఇచ్చే వెలుగు పట్టుకుని మీరు ఏ పుస్తకం చదివినా మనసు చదిరిపోదు అయోమయం రాదు తెలుసుకోండి ఇక్కడ కానీ గీత లైట్ ఫోకస్ చేయండి అయితే భగవద్గీత జ్ఞానంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకే ముక్తిని మగలిగిన మహామహామంత్రాలు కూడా మనం దేనికోసం వాడుకుంటున్నాం అహిక ప్రయోజనం కోసమే వాటిని అందువల్ల పుష్పితామాచం అన్నారే తప్ప అంటే కేవల సకామరూపంగా చేసే కామనా బుద్ధిని స్వామి నిరసించాడే తప్ప వేదాన్ని నిరసించలేదు తెలుసుకోవాలి ఎందుకంటే వేదాది శాస్త్రంలో ఎందుకు కర్మకాండకు సంబంధించిన విశేషములు ఏ ఉన్నాయో ఇహలోక పరలోక సిద్ధికి అదేవిధంగా ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి ఏవేవైతే చెప్పబడి అవన్నీ కూడా త్రైగుణ్య విషయావేదాహ నిశ్రైగుణ్యో భవార్జున ఎంత గొప్పగా చెప్పాడండి మొదట్టుండి చచ్చే వరకు మా పుస్తకం పట్టుకుంటేనే మోక్షం పొందుతావు ఇతరులు చెప్తారు మోక్షం కాదు పరలోకము లభించురు చెప్తారు వాళ్ళు మోక్షం కాన్సెప్ట్ లేదు కానీ మన సంస్కృతి మాత్రం ఏ వేదములు గొప్ప వా కూడా విడిచిపెట్టిన ఇక్కడ ఏనా త్యజేసి త్యజాయి గొప్ప విషయం ఇక్కడ ఎందుకంటే ఒక ముళ్ళును తీయడానికి మరో ముళ్ళు ఉపయోగిస్తాం ఆ ముల్లును తీసేసాక ఏ ముళ్ళుతో తీసే ముళ్ళు తర్వాత పరకు చింత జేబులో వేసుకుంటావా రెండూ కలిపి ఇది తీసి వారేస్తాం అంటే మొదటి గుచ్చుకున్న ముళ్ళును తీయడానికి మరో ముళ్ళు తీసుకున్నా అను రెండూ కలిపి ఎలా తీసేస్తున్నావో ఆ విధంగానే వీటిని వాడుకోవాలి అని తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే త్రైగుణ్య విషయా వేదాహ వేదములు త్రైగుణ్య విషయములు అంటే వేదములయందున్న కర్మకాండ విషయం చెప్తున్నాడు జ్ఞానకాండ ఉపనిషత్పరమైన అంశం కాదు వేదముల ఎందు కర్మకాండకు సంబంధించిన మంత్రములు ఇక్కడ బాగా తెలుసుకోవాలి ఏంటంటే లోకంలో ఏమనుకుంటామంటే ఉపనిషత్తులని జ్ఞాన అని చెప్తుంది వేదంలో మిగిలిన భాగములని కర్మలు చెప్తాను రూఢి అభిప్రాయం ఉంది పెద్దలు కూడా అది రాశారు నేను దాన్ని కాదన్ను కాదు కానీ వేదంలో పూర్వ భాగాల్లో మనం పరిశీలించిన జ్ఞానాంశములు ఉన్నాయి వేదం అంటేనే విద్దనే ధాతువుకి జ్ఞానమనే అర్థం అధికలోకపరలోక కర్మజ్ఞానం మాత్రమే కాదు బ్రహ్మజ్ఞానమే వేదం మొత్తం చెప్తుందండి కానీ అందులో కర్మకి ఫలానికి ప్రధానమైన భాగాలుగా వాటిని మనం చూస్తున్నాం కానీ వాటిల్లోంచి కూడా జ్ఞానం ఉంది అది ఎలా చూడాలో నేర్పుతుంది ఉపనిషత్తు అంతే ఇక్కడ కానీ ఉపనిషత్తులు ఏం చెప్తాయి ఉపనిషత్తులలో ఎన్నో మంత్రములు వేదముల్లో పూర్వ భాగాలు ఉన్న మంత్రాలు ఉన్నాయి ఉదాహరణ శ్వేతాశ్వత ఉపనిషత్తు ఉంది అందులో పురుషుక్తానికి చెందిన మంత్రములు రుద్రానికి చెందిన మంత్రములు ఉన్నాయి మనం రుద్రానికి కర్మకాండలో వాడుతున్నాం పురుషుక్తాన్ని కర్మకాండంలో వాడుతున్నాం పురుషుక్తంతో కొన్ని ఇష్టులు ఉన్నాయి అవి చేస్తే పుత్రప్రాప్తి మొదలు ఇవన్నీ జరుగుతుంటాయి పుత్రకామిష్ఠ్య అని దానికి సంబంధించి కనబడుతుంటాయి అలాగే రుద్రంలో మంత్రాన్ని రకరకాల ప్రయోగాలుగా వాడటం కనబడుతుంది అంటే కర్మకాండకు వాడారు రుద్రము పురుషుక్తము ఉదాహరణకు ఇది ఎక్కువ పరిచయం కనుక ఇవి చెప్పాను ఇంకా అనేక సూక్తములు ఉన్నాయి కానీ ఆ రుద్రవాక్యాలు ఆ పురుషుక్త వాక్యాలే ఉ చెప్పబడ్డాయి అంటే అక్కడ జ్ఞానరూపంగా దాన్ని దర్శించి చెప్పాడు అంటే అదే మంత్రం అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కర్మాంగంగా దర్శించవు ఇక్కడ జ్ఞానాంగంగా దర్శించవు అంటే జ్ఞానార్థం దాని ఉంది లోపల కానీ జ్ఞానం కావాలనుకున్నప్పుడు అర్థాన్ని బయటికి లేవు కానీ ఫలాన్ని కాంక్షించేటప్పుడు ఆ మంత్రం కేవలం కర్మఫలం వైపు వినియోగిస్తున్నావు ఇది తెలుసుకోవాల్సింది కానీ కర్మ కాండక వాడే మంత్రములుగా చూస్తున్నావు ఇవన్నీ త్రైగుణ్య విషయములే అన్నాడు త్రైగుణ్య విషయా వేదాహ వేదములన్నీ త్రిగుణ సంబంధమైన విషయములే మరి నువ్వేం కావాలి నిస్త్రైగుణ్యోభవ అర్జున అంటే ఉత్తమ గురువు శిష్యుణ్ణి ఉత్తమ స్థితికి తీసుకెళ్లాలని వాడు చూస్తూ ఉంటాడండి ఆ బాధ అదే శిష్యుడు మాత్రం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో కానీ గురువుగారు బాధ మాత్రం అదే ఇక్కడ ఎందుకంటే యుద్ధం చేయడానికి వెనకాడిన కుర్రాడిని నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి అంటున్నాడు ఇక్కడ మళ్ళీ యుద్ధం చేయమన్నాడు యుద్ధం త్రిగుణాత్మకమైన విషయమే కానీ నేను త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి అంటున్నాడంటే ధర్మదృష్ట్యా నువ్వు యుద్ధం చేయాలని ప్రేరేపిస్తున్నప్పటికీ నువ్వు ముక్తిని పొందాలి ప్రధానం ముక్తి అంటే నిస్త్రైగుణ్యో భవా త్రిగుణాలకు అతీతమైన స్థితిని పొందుటే నిస్త్రైగుణ్యము త్రిగుణములు లేని స్థితి నిస్త్రైగుణ్య స్థితికి వెళ్ళాలి నువ్వు అన్నాడు ఇక్కడ నిస్త్రైగుణ్యోభవ అర్జున మరి వేదములు కర్మలు సకామ కర్మలు ఎందుకు వదలమని చెప్తున్నాను అంటే త్రైగుణ్య విషయా ఆ సకామ రూపమైనటువంటి వేదములన్నీ కూడాను త్రైగుణ్య విషయములు అందుకు వాటిని విడిచిపెట్టి నిశ్రైగుణ్యుడివి కావు అంటే నిస్త్రయగుణుడి కావాలి అని చెప్తున్నాడు ఆ నిస్త్రైగుణ్య స్థితిని పొందుతూ ఇంకా నీకు రావాల్సినవి నాలుగు లక్షణాలు ఉన్నాయి నిస్త్రైగుణ్యో భవ నిర్ద్వంద్వోభవ నిత్య సత్వస్థోభవ నిర్యోగక్షేమోభవ ఆత్మవాన్ భవ మొత్తం ఐదు చెప్పాడండి ఇక్కడ అంటే ఐదు రకాలుగా మారాలా జ్ఞానస్థితి ఐదు రకాలుగా ఉంటుంది అది తెలుసుకోవాలి సూర్యుడు గుండ్రముగా ఉండును వేడిగా ఉండును కాంతిగా ఉండును ఇన్ని చెప్పేం అన్ని కనుక ఒకే లక్షణాలు కదా అదేవిధంగా నిశ్రయగుణ్యము నిర్ద్వంద్వము నిత్యసత్వస్థము నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఇవన్నీ కలిపి మోక్షస్థితి జ్ఞానస్థితికి సంకేతం జ్ఞానస్థితిని తెలియజేస్తున్న పదములు జ్ఞానస్థితిని తెలియజేస్తున్న పదములు జ్ఞానస్థితి నిశ్రయగుణ్యం మొదటి తెలుసుకోవాల్సింది రెండవది నిర్ద్వంద్వము మూడవది నిత్య సత్వస్థము నాలుగవది నిర్యోగక్షేమము ఐదవది ఆత్మవాన్ ఈ ఐదు భవ అవాలి నువ్వు అన్నాడు ఈ ఐదు అవవయ్య అని అర్జునుడితో చెప్తున్నాడండి ఈ ఐదు అవాలి అంటే ఈ పుష్పితాం వాచని చెప్పిన సకామ కర్మలు జోలుకి వెళ్లకు నేను చెప్పి నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తే నువ్వు ఐదింటిగా అవగలవు అందుకు నువ్వు చెప్తున్నాను అయితే ఇక్కడ త్రైగుణ్య నిస్త్రైగుణ్య అనే మాటకు చక్కటి అర్థం చెప్పారు త్రైగుణ్యం అంటే సంసారం ఇదొకటి అర్థం అండి ఇక్కడ ఎందుకంటే సంసారం అంటే మనం దేనిలో ప్రవర్తిస్తున్నామది సంసారం పుట్టుట చచ్చుట ప్రపంచంతో అనుబంధం సంసారం అది అందరికీ ఈ సంసార లక్షణం త్రైగుణ్యం అంటే త్రిగుణాలే ఉన్నాయి సంసారంలో సత్వ రజస్తమోగుణాలతో కూడినటువంటి విషయములు వాటితో కూడినటువంటి ఇంద్రియాలు వాటితో కూడిన అనుభవాలు మొత్తం ప్రపంచం అంతా ప్రపంచంలో ప్రతి జీవుడు జీవుడితో ఉన్న ప్రపంచము త్రిగుణ విషయమే నువ్వు చెప్పేటువంటి కష్టాలు పోవడం సుఖాలు రావడం ఇవి త్రిగుణములే ఈ త్రిగుణాల గురించి చెప్పే వేదభాగములు త్రిగుణములే కనుక ఈ త్రిగుణాత్మకమైన సంసార సుఖాల గురించి చెప్పేటువంటి వేదభాగములు ఏవైతే ఉన్నాయో కర్మభాగములు అవి కూడా త్రిగుణములే గనుక త్రైగుణ్య విషయా వేదాహ అవి సంసార ప్రవర్తకములు త్రిగుణములు అంటే సంసార ప్రవర్తకములు త్రిగుణస్వరూపమైన సంసారానికి సంబంధించిన విషయములయ్యా నువ్వు ఇది సంసారీత స్థితిని నువ్వు పొందాలి మోక్షమనగా సంసార అతీత స్థితి త్రిగుణాతీత స్థితిని పొందాలి ఆ త్రిగుణాతీత స్థితి ఎలా ఉంటుందంటే నిర్ద్వంద్వ అక్కడ ద్వంద్వము లేదు సుఖము దుఃఖము లాభము నష్టము అని ద్వంద్వములు లేవు నిత్య సత్వస్థ భవ ఎల్లవేళలా సత్వగుణాన్ని ఆశ్రయించు ఇది చాలా గట్టి మాట చెప్పాడు ఎల్లవేళలా నిత్య సత్వస్థ ఇక్కడ సత్వగుణాశ్రయో భవా అని శంకర భగవత్పాల్ వారు భాష్యం చెప్పారు అంటే సత్వగుణాన్నే ఎల్లవేళలో ఆశ్రయించు ఇది ప్రయత్నించాలండి ఏంటి ఇక్కడ చెప్పేది నా వల్ల అవుతుందా అని కాదు అది ప్రాక్టీస్ చేయని అర్థం యోగా క్లాస్కి మనం వెళ్ళినప్పుడు ఆరోగ్యం కోసం మొట్టమొదట ఇలా మఠం వెయ్యాలి ఇలా కూర్చోవాలంటే అబ్బో నా వల్ల వదండి అంటావా ఇబ్బందే కానీ సాధన చేసి నెమ్మదిగా వారం పది తర్వాత నేను పోస్చర్ కుదురుతుంది అన్నీ కుదురుతాయి అలా ఇవ్వి అంత తేలిక కాదు కానీ చెయ్యాలి ఇది నిత్య సత్వస్థ అనే మాటకి నిత్యము సత్వగుణాన్ని ఆశ్రయించు ఇది చాలా ప్రధానమైన అంశం సత్వగుణం అంటే ఏమిటి అంటే తెలియని వాళ్ళు ఎవరిక్కడ లేరు ఆ సత్వగుణ సంబంధమైన పనులు సత్వగుణ సంబంధమైన ఆహారములు సత్వగుణ సంబంధమైన ఆలోచనలు ఈ సత్వగుణ ప్రవర్తనలు మనం చేసుకుంటూ ఉంటే నిత్య సత్వస్థాహ అవుతావు కానీ ఎలావేళ సత్వగుణాన్ని ఆశ్రయించు సత్వగుణంలో రజోగుణ తమోగుణ దోషాలు ఉండవు రజోగుణ దోషములంటే కామక్రోధాదులు తమోగుణ దోషములంటే బద్ధకము అలసట నిద్ర తంద్ర ఇవన్నీ కూడా తమో గుణ దోషాలు క్లుప్తంగా చెప్పుకుందాం ఈ రెండు విడిచిపెట్టి సత్వగుణాన్ని వృత్తి చేసుకో నిత్యం చైతన్యశీలంగా ఉండాలి జ్ఞాన సౌభార్జన కోసం ప్రయత్నించాలి ప్రసన్న భావంతో ఉండడం ఇవన్నీ సత్వగుణానికి సంబంధించినవి అది ఎప్పుడు అలవాటు చేసుకో నిత్య సత్వస్థోభవా అందుకే త్రై నిైగుణ్యోభవ నిత్య సత్వస్థోభవ నిర్యోగక్షేమోభవ యోగక్షేమా లేనివాడివి కా అన్నాడు ఇదేంటండి మళ్ళీ యోగక్షేమం వాహామ్యం అక్కడ చూసుకుందా నీ సంగతి ఇక్కడ యోగక్షేమాలు వదిలేయన్నాడు ఇదేంటంటే ఎవడే నీ యోగక్షేమాలు కోరుకుంటున్నాను నా యోగక్షేమాలు కోరుకుంటున్నాను అంటాడే ఇక్కడ మా స్వామి ఏమిటి యోగక్షేమాలు వదిలేయన్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటంటే యోగం అంటే లేనిది సంపాదించుకునుట క్షేమం అంటే దాన్ని కాపాడుకునుట మరొకటి కాదు కనుక ఏదో లేని సంపాదించుకుందాం దాన్ని కాపాడుకుందాం ఈ తాపత్రయం వదిలేది చెప్పాడు ఇక్కడ అని నిర్యోగక్షేమ ఆత్మవాన్ తర్వాత మాట గట్టిగా చెప్పాడు ఆత్మవాన్ అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి ఆత్మ కలిగిన కా అని ఇక్కడ అర్థం చెప్పక్కర్లేదు ఈ అనే శబ్దం మా రామచంద్రమూర్తి గురించి వాల్మీకి అడుగడుగున వాడాడండి అంటే అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు ఆ చెప్పిందంతా చేసి చూపించాడు రాముడు కృష్ణుడు ఇది తెలుసుకోండి ఇక్కడ రామచంద్రమూర్తి అటువంటి కృష్ణుడు అటువంటి వాడే ఈ లక్షణాలన్నీ వాళ్ళకే ఉన్నాయి ఇక్కడ స్థితప్రజ్ఞుడైనా అందుకే రాముని గురించి చెప్పేటప్పుడు ఇదే విషయంలో చెప్పారు ఆయన స్థితప్రజ్ఞ సాధన వల్ల తెచ్చుకున్నాడా పరమాత్మ ఆయన ఎప్పుడు స్థితప్రజ్ఞుడే స్థితప్రజ్ఞులకి స్థితప్రజ్ఞుడు అనే ఆత్మవాన్ అనే మాటకి వాల్మీకి ఏ అర్థంలో వాడాడో ఇక్కడ అదే అర్థంలో వ్యాసులు లేదా మా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఆత్మవాన్ అనే మాటకి అంతఃకరణాన్ని ఎవడు స్వాధీనపరచుకుంటాడో వాడు ఆత్మవాన్ అంటే తన కంట్రోల్లో తానుండేవాడు ఆత్మవాన్ అంతకని వాడు ఊగిపోతుంటే పది మంది వచ్చి నీళ్లు జల్లి విశంకర్లు పట్టి విసిరి తప్పుడు శాంతించడంటే వాడు కాదు తన కంట్రోల్లో తను ఉండాలని ఆత్మవాను అలా అసహాయుడు అంటే ఇంకొకరు సహాయం ఉంటే గానీ నేను ఈ సాధన చేయలేని కాదు తనంత తాను అలా నిలబడగలిగేవాడు తన ఎందు తాను ఆధారపడ్డవాడు పరాధీనుడు కాడు అది ఆత్మవాని శబ్దానికి ఇది ప్రధానమైన ఇక్కడ ఆ మాత్రం తెలుసుకుంటే చాలు అంతఃకరణాన్ని స్వాధీనపరచుకునేవాడు కావాలి అంటే మొత్తం ఈ చెప్తున్నవి జ్ఞాని యొక్క స్థితి నిస్త్రైగుణ్యము నిద్వంద్వము నిత్యసత్వస్థము నిత్యోగక్షేమం ఆత్మవాన్ అనేటువంటిది జ్ఞాని యొక్క స్థితి నువ్వు జ్ఞానివి కావాలి అని పరమాత్మ కూడా ఒక్క మాట అప్పాడు కాకుండా ఈ త్రిగుణాత్మకమైన కర్మలు పట్టుకుంటూ ఈ ప్రపంచంలో ఇది కావాలి అది కావాలి అది లేదు ఇది లేదు అని పోగు చేసుకున్నామనుకో బుద్ధంతా దానికే వినియోగించేస్తావు గనక అప్పుడు విషయాలు అనేకం అవి సాధించడానికి కర్మలు అనేకం అనేకమంటే ఒకటి కాదు కాదు హెమ్మో బహుశాకాహ అనంతశ్చ ముందు శ్లోకంతో అనుబంధం అవి ఇంకా బుద్ధి ఇక చెదిరిపోవడమే దాని పని అయిపోతుంది అటు ఇటు ఇటు అయిపోతుంది అప్పుడు దాన్ని ఎలా కుదురుపరుస్తావు ఎలా నిశ్చయం చేస్తావు అని చెప్తూ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలి అయితే జ్ఞానం పొందితే నువ్వు ఇప్పుడేమన్నావు వేదం చెప్పిన కర్మలు అవన్నీ విడిచిపెట్టే అన్నావు వేదం చెప్పిన కర్మలకు మాత్రం ప్రయోజనం లేదా ఇది ఆలోచించాలి ప్రయోజనం లేకపోవడం ఏంటి వాటికి ప్రయోజనం ఉంది ఐహిక సుఖాలు పరలోక సుఖాలు రెండూ లభిస్తున్నాయి కదా ఆ సుఖాలు అంటే నా ఆనందం కదా నువ్వు అవన్నీ విడిచిపెట్టు అంటే ఆనందాన్ని మిస్ అవనా అని అడిగాను అంతే కదండి ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి విడిచిపెట్టే అనగానే ఎన్ని ఆనందాలు మిస్ నేను ఇక్కడ అని భావం కలుగుతుంది కదా దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ నాయన ఆనందములు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో ఈ కర్మల వల్ల కలిగేటటువంటి లోక పరలోక సంబంధమైన ఆనందములు ఏవైతే అనుకుంటున్నావో అవి అలాంటివి నేను చెప్తున్నటువంటి జ్ఞాన రూపమైన ఆనందం ఎలాంటిది ఇది ఆనందమే అందుకే ఇది పొందమని చెప్తున్నాను ఎందుకంటే ఎవడైనా ఆనందం పొందమనే చెప్తాడు మోక్షం కూడా అఖండ ఆనందం గనుకే అది కావాలి మనకి మోక్షం అంటే ఏడుపు కాదు ఆనందం తప్ప మరి ఏమీ లేదు దానిలో అదే అందుకే మోక్షం కావాలి పూర్ణ ఆనంద స్థితే మోక్షం ఆ పూర్ణానందమైన జ్ఞానం గురించి నేను చెప్తున్నాను నువ్వు ఈ విషయ రూపమైన ఆనందాలన్నీ విడిచిపెడితే గానే దొరకదని చెప్తున్నాను మరి విషయ రూపాయలు ఆనందాలను విడిచిపెట్టేస్తే ఎలాగయ్యా మరివి కూడా ఆనందాలు కదా అంటారు అంటే దానికి అద్భుతమైన సమాధానం చెప్తున్నాడు స్వామి యావా అనర్థ సర్వత సంతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత బ్రాహ్మణస్య అనే మాటకి ఇక్కడ జ్ఞానిన జ్ఞాని అని తీసుకోవాలి బ్రహ్మము గురించి తెలి తెలియవాడు బ్రహ్మము గురించి విచారము చేయవాడు బ్రహ్మమే లక్ష్యముగా ఉన్నవాడు బ్రహ్మానుభవం పొందినవాడు ఏదైనా బ్రాహ్మణ శబ్దానికి ఇక్కడ అర్థం జాతి ఉపలక్షకం కాదు తెలుసుకోవాల్సినది బ్రాహ్మణ శబ్దం అంత గొప్పది ఇక్కడైతే భగవత్పాద వారు సన్యాసిన అని ఒక మాటలో చెప్పేశారు సన్యాసిన అంటే అనాత్మ విషయములు పరిత్యజించి ఆత్మయందు రమించువాడు అని ఇక్కడ అర్థం తీసుకోవాలి అంతేగాని కాషాయగుడ్డలు కట్టువాడు అను కాదు ఇక్కడ ఇది మనస్థితి అందుకే బ్రహ్మజ్ఞానికి ఎలాంటి ఆనందం లభిస్తుంది అయ్యో బ్రహ్మజ్ఞానం ఎన్ని మిస్ అయిపోయాడండి అన్నాడు ఒక ఆయన సన్యాసం స్వీకరిస్తే తగ బాధపడిపోయేట ఎందుకంటే ఆయన ఎన్ని మిస్ సినిమాలు చూడకూడదు ఎప్పుడు పెడితే తప్పుడు ఇవి ఏవి పెడితే ఎంత మిస్ అయిపోయాడు ఆనందం హోటల్కి వెళ్ళి సరదాగా అందరితో పాటు లేదు ఎన్ని మిస్ అయిపోయాడో పక్కన చాటుబడ్డీ దగ్గర నిలబడి తిందామంటే కుదరదు పాపం చాలా మిస్ అయిపోయారండి వాళ్ళ లోకల్లో అద్భుతమైన ఆనందాలు ఎన్నో మిస్ అంటే ఆనందాలు ఎలాంటివయ్యా నువ్వు చెప్పిన కర్మల వల్ల వచ్చే ఇహలోక పరలోక సుఖాలు స్వర్గలోక సుఖం కావచ్చు మరో లోక సుఖం కావచ్చు ఇహలోకంలో అనేక రకాల సుఖాలు కావచ్చు ఇవన్నీ ఎలాంటిదంటే ఉదపానే ఉదపాని అంటే పరిచ్ఛిన్న జలాశయము అర్థం అంటే పరిమితి గల నీళ్లు గల అంటే ఒక నుయ్యి చలమలు అనుకోండి ఇలాంటి చలమల వంటివి ఇవన్నీ అన్నాడు ఇక్కడ కనుక లోకంలో నువ్వు కర్మల వల్ల పొందేటటువంటి ఇగలోక పరలోక సుఖములు సుఖములంటే ఆనందాలే కదా ఇవన్నీ కూడా చలమల వంటివి అంటే వాటి అవసరం వాటికి ఉంది ప్రయోజనం లేదు నీళ్ళు కావాలి స్నానానికో పానానికో బట్టలు తుక్కోవడానికి నీటికి కావాలి కనుక చలమలు తవ్వుకుంటావు లేదు నూతులు ఆశ్రయిస్తావు ఇవన్నీ పరిచ్ఛిన్న జలములు వీటిని ఉదపానములు అని అంటారు ఇక్కడ మరి బ్రహ్మజ్ఞానము సర్వతహా సంప్లతోదకే అన్నాడు ఇక్కడ అంతటా నిండిపోయి పొంగి పొర్లుతున్నటువంటి మహాజలముండేది ఇక్కడ అంటే ఒక మహానది అనుకోండి పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్న ఒక మహాగంగ వంటిది బ్రహ్మజ్ఞానము విషయంలో ఒక సుఖములన్నీ ఎలాంటివి చలమల వంటివి ఇది అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇంతకంటే ఏం కావాలి మరి దీంట్లో మాత్రం నీరు లేదు వాటిలో మాత్రం సుఖం లేదు ఇప్పుడు మీకు తెలిసిపోయింది చెప్పక్కర్లేదు చలమల్లో నీరు ఎలాంటిదో విషయాల్లో సుఖాలు అలాంటివి తెలుసుకో నీకు అద్భుతమైన మహానదీ ప్రవాహం తెలియదు గనక ఇదే సమస్తమని ఇది మిస్ అయిపోతా మిస్ అయిపోతామని అయ్యా అక్కడ కొంచెం దూరం వస్తే మీరు మహాగంగానది స్వచ్ఛజలంగా పొంగులు వాడుతూ ప్రవహిస్తోందండి అని ఒక ఆయన చెప్పాడు చలమని దగ్గర కూర్చొని నీళ్లు తోడుకుంటున్నవాడికి ఆ అక్కడికి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాను అన్నట్టు అలా ఉంటుంది మన పరిస్థితి సర్వత సంప్లతోదకే అంతటా కూడా మాట ఎంత గొప్పగా చెప్పిన సంప్లుతము అంటే పరిపూర్ణము పొంగి పొర్లుతున్నటువంటి మహాజలాశయం బ్రహ్మజ్ఞాని పొందే ఆనందమయ్యా ఇప్పుడు తెలిసిందా అందుకే ఒక కథ చెప్తారు ఒక పెద్ద ఆయన తనకున్న ఆస్తి అంతా విడిచిపెట్టి పెట్టాం విడిచిపెట్టడం చిన్న విషయా అండి ఒకడు ఒక పొట్లం ఇస్తూ ఇంకోటికి ఇవ్వడానికి మనం చాలా జాగ్రత్త పడిపోతుంటాం అంటే మనం ఎక్కడున్నామో మన స్థితి తెలిసిపోతుంది అలాంటిది తాత తండ్రుల నుంచి వచ్చిన కోట్ల కులదా విడిచిపెట్టేసి గురువులను ఆశ్రయించి బ్రహ్మ విషయం నిరంతర చింతన చేస్తూ చింత చేస్తున్నాడు నిరంతరం బ్రహ్మచింతన చేసిన వాడు బ్రహ్మాభ్యాసం చేసిన వాడు లోపల ఆ బ్రహ్మ వర్చస్సు వస్తుందండి ఇది బాగా తెలుసుకోండి బ్రహ్మజ్ఞానం పొంతే ఏమనుకుంటారు కొంతమంది మంత్రాలు జ జపం చేయడం వల్ల మహిమలు వస్తాయనుకుంటారు అంతకంటే మహిమ బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది తెలుసుకోండి ఇక్కడ అంతకంటే మహిమ వస్తుంది ఇది ఎలాంటిదంటే మసిపట్టిన చిమ్ని లోపల దీపం ఉంటే కాంతి తెలియబడదు ఆ చిమ్ని శుభ్రం చేసేసరికి దీపకాంతి ప్రస్ఫుటంగా బయటకు వస్తుంటుంది కదా కానీ అందరిలో ఉన్న బ్రహ్మమే అతడిలో ఉన్నప్పటికీ అతడు అజ్ఞానాన్ని కామనల్ని విడిచిపెట్టేశాడు కనుక నిరంతరం బ్రహ్మచింతనం చేయడం వల్ల బుద్ధి బ్రహ్మముతో అనుసంధానమై ఆ బ్రహ్మప్రకాశము ఆయన అంతరంగం నుంచి బహిరంగంగా అంతడా ప్రకాశిస్తూ ఉంటుందండి అంటే ఆత్మజ్ఞాన్ని చూపుచాలు మనం శుద్ధులమైపోతాం మరి ఇంత కష్టపడి వెళ్ళి భారతీయతీత్వ మహాస్వామి వారి ముద్ద నమస్కరించడానికి కారణం ఏమిటి మన సంసారాలు బాగుపడాలని కోరుకుంటున్నాడంటే ఆయనకి సంసారమే లేదు తెలుసుకో మరి ఎందువల్ల అంటే బ్రహ్మజ్ఞాని మహిమ లా అంటుంది మహిమ చూపిస్తున్నాను కూడా ఆయన అనుకోడు సూర్యుడు నేను వెలుగునిస్తున్నాను వెలుగునివ్వాలి అనుకుని వస్తాడు అండి పొద్దున్న నేను వెలుగునివ్వాలి వీడికి ఇంత అవ్వాలి వాడికింత ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని పొద్దున్న ప్లాన్ చేసుకుని వస్తాడా రాడు ఎందుకంటే వెలుగే తానైనా సూర్యుడి నుంచి వెలుగు తప్ప మరొకటి రాదు బ్రహ్మజ్ఞానమే తానైన్ నుంచి బ్రహ్మప్రకాశం తప్ప మరొకటి రాదు ఇక్కడ తెలుసు ఇది గ్రహించవలసింది సర్వసత్సంప్లతోదకే అటువంటిది ఆనందం ఇది తెలిసాక అరే ఈ జన్మలోనైనా దానికోసం ప్రయత్నించాలి వ్యర్థం చేయకూడదు అనిపించాలండి కనీసం ఇప్పుడు అనిపిస్తే తర్వాత జన్మలో కనీసం కనిపిస్తుంది ఇప్పుడు అనిపించడమే లేకపోతే ఇంకేం చేసేది అది సర్వతసంప్లతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణశ్చ విజానత చిన్న చిన్న జలాశయాల వల్ల ఎంత ప్రయోజనమో ఆ ప్రయోజనాలన్నీ కూడా మహాజలాశయం వల్ల లభించవా చెప్పు అన్నాడు ఇక్కడ మహాజలాశయం వల్ల లభించవా వీడు అనుకునే దాహం తీరడానికి చలమా బట్టలు తుక్కోవడానికి చాలామా మరుగుదానికి చాలామా అంటున్నావు కానీ ఈ ప్రయోజనాలను మహానది వల్ల నెరవేరు కనుక ఈ లౌకిక విషయ సుఖాలు ఏవైతే అనుకుంటున్నావో ఈ సుఖాలన్నిటి మించిన మహాసుఖం అక్కడ ఉన్నప్పుడు ఇంక ఈ సుఖాలు రాత్రి చీకట్లో ఎన్ని దీపాలైనా వెలిగించుకో సూర్యుడు ప్రస్ఫుటంగా వచ్చే దీపం పనిలేదు నీకు కనుక లౌకిక విషయ సుఖాలు దీపాల వంటివి బ్రహ్మజ్ఞానం విస్తారమైన సూర్యకాంతి వంటిది అందుకే బ్రహ్మజ్ఞాని దాని ఎందు రమిస్తూ ఉంటాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఈ చలమలా ఈ చలం ఇంత పరిమితి ఆ చలం ఎంత పరిమితి కనుక ఎప్పుడూ సుఖం దుఃఖం సుఖం దుఃఖం కలిసే వస్తూ ఉంటాయి కానీ విషయ సుఖాలు నువ్వు కోరుకున్నావా దుఃఖానుభవం కోసం కూడా రెడీగా ఉండు రెండు కలిపి కానీ ఎప్పుడూ కూడా సుఖం అలాగే ఉండదు దుఃఖం అలాగే ఉండదు ఈ రెండు కలిసి అనుభవించడమే సకామ కర్మల యొక్క ప్రయోజనం కూడా అని చక్కగా వివరించి బ్రహ్మజ్ఞానికి ఈ వేదకర్మల వల్ల ఎలాంటి ప్రయోజనం అంటే మహానది ఉన్నవాడికి చలమల వల్ల ఎలాంటి ప్రయోజనము బ్రహ్మజ్ఞానికి ఈ విషయ సుఖాల వల్ల విషయ సుఖాలని ప్రేరేపించే కర్మల వల్ల కూడా అంతే ప్రయోజనము ఎంత స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది అందుకే మనం ఏదో ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఒక పుణ్యకర్మలు ప్రారంభించి దానాలు దీపాలు జపాలు చేసాం కనుక ఇంకా మోక్షం గ్యారెంటీ అనుకోవద్దని ఇదిలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ అయితే అవి చెప్తారండి అది చెప్తే మహాపాపం మళ్ళీ ఎందుకంటే జ్ఞానం పొందడానికి కావాల్సిన చిత్త సంస్కారం లేకుండా అడ్డుకుంటున్న పాపం పోవడానికి అవన్నీ పనికొస్తాయి ఇక్కడ అందుకే వాటిని ప్రేరేపించాలి కానీ అదే జ్ఞానం అనుకుని వాళ్ళ ప్రవచనంలో దీపాలు వెలిగించమని చెప్పలేదండి జపం చేస్తే మంచిదని చెప్పలేదండి పురాణ కథలు చెప్పలేదండి అంటే అవి ఇక్కడే ఈ సబ్జెక్ట్ అది కాదు ఏం చేస్తావు అవి ఇందాక చెప్పినట్టు చలమలవి నకి కావాల్సింది మహానది దాని గురించి చెప్తున్నాడు అయితే నువ్వు నన్ను కర్మయోగంలో ఉండవని చెప్పావు ఇప్పుడు కర్మ అనేది మళ్ళీ మంచిది కాదు సకామ కర్మలు విడిచిపెట్టి సకామకర్మలు విడిచిపెట్టి అను ఏమైనా కర్మ కర్మే కదయ్యా కర్మ ఏం చేయమంటావు అంటే అత్యద్భుతమైన ఒక మహాశ్లోకాన్ని కడిస్తున్నాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదాచన మా కర్మఫల మాతే సంగోత్వ కర్మణి ఒక విషయం ఎక్కువ తెలిసిపోతూ కొన్ని ప్రమాదాలు ఉంటాయి ఎవడు పెడితే వాడు అర్థం చెప్పేస్తుంటాడు అది వచ్చింది ప్రారంధం ఎవడు పెడితే కాస్త తెలిసిన ఆఖరి సినిమాల్లో కూడా పాటలుగా పెట్టేస్తారు వీటిని కానీ దాని పూర్వాపురాలు వాడికి అక్కర్లేదు ఇలా తయారైపోతూ ఉంటాయండి అందుకే నిజంగా తెలుసుకున్నవాడు ఏం మాట్లాడు ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటాడు ఈ అరకొరగాళ్ళు అన్ని వ్యాఖ్యానిస్తారు అది బాధ అత్యద్భుతమైన శ్లోకం ఇది ఇక్కడ అందుకే పెద్దలు ఎక్కువ దీన్ని చెప్తుంటారు పైగా భగవద్గీతకు అనేక పెద్దలు వ్యాఖ్య అందులో ప్రతి వారి వ్యాఖ్యలోంచి మనకు గ్రహించవలసిన ఒక మంచి విషయం లభిస్తూనే ఉంటుంది అందరూ సందేహం లేదు తిలక్కని భగవద్గీత భాష్యంతో స్వరాజ్యం జన్మ హక్కు అంటూనే స్వాతంత్ర్యోద్యమం కోసం ప్రతివాడు కృష్ణం భగవద్గీత వాక్యాల ద్వారా ఇచ్చారండి ఎప్పుడైనా మనిషి ఏ విధంగా బాగుపడాలన్నా మా కృష్ణుని వాక్కు ద్వారానే బాగుపడుతుంది అనేది ఒక్క గీతాశాస్త్రం గట్టిగా పట్టుకోండి అర్థం కాలేదా మళ్ళీ చదవండి ఏం నీకు అర్థం కాని లెక్కలు నేర్చుకోవడం కోసం ట్యూషన్ పెట్టుకుని మరియు చదువుకున్నావే భగవద్గీత ఇవాళ రెండు గంటల ప్రవచనాల్లో అర్థం కాలేదు నిద్ర వచ్చింది కనుక గురువుగారు సరిగ్గా చెప్పలేదు అని సెటిల్ అయిపోయి మళ్ళీ నిద్రపోతున్నాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్టడీ చేయవా శ్రవణం తర్వాత మననం చేయవా ఎందుకు చేయవు నీకు కావాలనుకోలేదు కనుక ఇది తెలుసుకో అలా చేస్తే ప్రతిదీ చక్కగా చెప్తుంది తెలగ్ గొప్ప మాట అంటాడు కర్మయోగంలో మొత్తం ఈ నాలుగు పాదములు నాలుగు వాక్యాలండి సాధారణంగా ఒక పాదంలో ఒకే వాక్యం ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి పాదంలో రెండు వాక్యాలు ఉన్నాయి అలా రెండిట్లో నాలుగు వాక్యాలు ఉన్నాయి చూడండి కర్మణ్యేవాధికారస్తే మా ఫలూ కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి మొత్తం ఎన్ని అయ్యే నాలుగు ఈ నాలుగు ఎలాంటిదంటే యోగమనే బల్ల నిలబడ్డానికి పెట్టిన నాలుగు కొయ్యులు వంటివి అని చెప్పాడు ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకుంటే నీకు అన్నీ అర్థం అవుతాయి అని చెప్పాడు ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోవాలంటే బాగా అర్థం చేసుకున్నవాడు జగద్గురువే కృష్ణం వందం జగద్గురుని చెప్పేవాడు ఆయన కనుక మరో జగద్గురువుని పట్టుకోవాలి జగద్గురు ఆది శంకరం ప్రణమామి ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ కర్మ విషయం వచ్చేటప్పటికల్లా నాయన కర్మణియేవ అధికారిస్తే నీకు కర్మయందు మాత్రమే అధికారమున్నది ఈ మాట చెప్తున్నాడు ఇది నీకు అంటే అర్జునుడికి కాదు మనందరికి కూడా మనందరం పార్థులమే అంటే పృథ్వీ సంబంధమైన ప్రకృతి కలవాళ్ళమే అవునా లేదా అందుకు మనందరం పార్థులమే అలాగే నరుడికి చెప్తున్నాడు మనందరం నరులమేగా బాగుందండి ఆ నరా అని అర్జునుడికి మరో పేరు ఉండడం మనకు మనకు వచ్చింది నరా పార్త మనందరికీ చెప్తున్నాడు నీకు కర్మ చెయ్యడం మాత్రమే అధికారము ఉన్నది దీనికి పెద్దలు ఇంకో విధంగా వ్యాఖ్యానించారంటే నేను సాంఖ్యము సాంఖ్యం అని చెప్పాను అది సన్యసించిన వాళ్ళకి నివృత్తి మార్గగామునికి నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నావు గనక నీ కర్మ కర్మయందు మాత్రమే నీకు అధికారము అధికారము ఉంటుంది జ్ఞానం గురించి కబుర్లాడ్డం అందరూ ఆడుతారు కానీ అధికారి కావాలి అధికారి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో కనబడుతుంది ప్రతి అధికారి కావాలి అందుకే అథాతో బ్రహ్మజ్ఞాసాధికారి అథా అనేది అధికారిని సూచిస్తుంది అంటారు భగవత్పాద ప్రతిదానికి అధికారి కావాలి అధికారి అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాడు క్వాలిఫికేషన్ ఉన్నవాడు క్వాలిఫైడ్ అయ్యుండాలి దేనికైనా అవునా ఒక శాస్త్రం నేర్చుకోవాలంటే దానికి ముందు ఎంసెట్ ఏదో పడతారు కదా లేకపోతే ఇంకెందుకు కానీ వాడు అది పొందడానికి వాడు అర్హుడు అవునా కదా తెలుసుకోవాలి అర్హత ఒకటి అంటే గ్రహించగలిగేటటువంటి స్వభావం ఒక అర్హత అయితే అది నాకు అవసరం అనుకునే స్వభావం కూడా అర్హత ఇది తెలుసుకోండి అది కానీ ఉన్నాను కానీ వేదాంతం వింటానంటే ఖాళీగా ఉండడం అర్హత కాదు తెలుసుకోండి ఇక్కడ అర్హత ఎంత ఉండాలంటే ప్రతి శాస్త్రానికి ఒక అర్హత ఉండాలి అది అధికారం అంటారు అంతేకాదు నువ్వు ఏ మార్గంలో ఉంటే తరిస్తావో ఆ మార్గానికి నువ్వు అధికారి అది తెలుసుకోవాల్సింది అందుకే ఏదో ఒకటి గొప్పది అనుకోకూడదు అందులో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏది గొప్పదో చెప్పండి అని అడుగుతుంటారు ఏది గొప్పదో చెప్పండి అని అనక్కకూడదు నాకేది గొప్పదో చెప్పండి అనాలి అక్కడది ఉందండి ఇక్కడ అది తెలివైన వాడు ప్రశ్న అంటే ఏది గొప్పది అంటే గొప్ప మీదే ఉంటుంది వంకాయ కొన్నా గొప్పది కొనాలని అనుకుంటావు కనుక అన్నిటి గొప్పది సాంఖ్య యోగం అంటే హై జంప్ చేసి అక్కడికి వెళ్తానంటే కాళ్ళు విరుగుతాయి నువ్వున్న పొజిషన్కి ఏది గొప్పదో తెలుసుకో అది ఎప్పుడు కూడా నేనున్న పొజిషన్ నాకేది అర్హత నాకేది అర్హత ఆ అర్హత ఏమిటంటే నువ్వే పొజిషన్లో ఉన్నావో నీకే తెలియదు గురువు పరిశీలిస్తాడు ఇక్కడ నువ్వే పొజిషన్లో ఉన్నావో నీకే తెలియదు అంతేగాని మనమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు చెప్తాను ప్రిస్క్రిప్షన్ రాయండి అనకూడదు ఇక్కడ రోగం చెప్పు మందు ఆయన రాస్తాడు తెలుసుకో నీ పరిస్థితి నువ్వు చెప్పు ఆయన చెప్తాడు పరిష్కారం అందుకే నువ్వు దేనికి అధికారవి ఒకటి తేల్చిస్తాడు కర్మని ఏమా అధికారస్తాయి ఈ మాట దేనికి సమాధానంగా చెప్పాడు తెలుసా అర్జునుడు ఏ మాట్లాడాడు గుర్తుపెట్టుకున్నాడు అన్ని ప్రజ్ఞావాదములే అవన్నీ గుర్తుపెట్టు ఒక్కొక్కదానికి భలే సమాధానం చెప్తున్నాడు స్వామి ఇందులో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే శ్రేయో భోక్తం భక్ష్యం అపీహలోకి అన్నాడా లేదా యుద్ధం చేయడం కంటే నెత్తుటి కూడు తినేయకంటే భిక్షెత్తుకోవడం చాలా బెటర్ అన్నాడు భిక్షత్తుకోవడం అనేది సన్యాసి పని నీ పని కాదు అది కర్మని ఏవా అధికారస్తే అది అక్కడ కొట్టాడంటే ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాడు భిక్షెత్తుకు జీవిస్తాడేనా అందరూ భిక్షెత్తుకుంటే భిక్షం వేసేవాళ్ళు ఎవరు అది కూడా వాగా ఆలోచించాడు అందుకే భిక్షుకత్వము సన్యాసము ఇదే గొప్పది అని ప్రబోధిస్తూ అందరిని భిక్షుకులుగా చేసేసి ఆఖరికి రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని నిలబెట్ట వలసినవాడు కూడా ఒక చెట్టు కింద కూర్చున్నాను కనుక బుద్ధి వచ్చిందని తెలుసుకుని తాను భిక్షుకుడై సమాజంలో అందరినీ భిక్షుకుల్ని చేసేస్తే ధర్మాన్ని రక్షించేవాడెవడు సమాజాన్ని రక్షించేవాడెవడు దుష్టుల నుంచి సామాన్యుని కాపాడేవాడెవడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే నేను భిక్షుకున్నైపోతానని బయలుదేరబోయే అర్జునుడిని వీళ్ళు కూర్చోపెట్టాడు కృష్ణ పరమాత్మ అలా కూర్చోపెట్టకపోతే సమాజాన్ని అధోగతి పాలు చేసి భిక్షుకు సంప్రదాయాలు అర్ధుల్లితే తెలుసుకోండి ఇక్కడ అందులో భిక్షం వాడు అడిగాడు పెట్టడానికి గృహస్థు గృహస్తుంటే వాడు కర్మంలో ఉండాలి వాడి కర్మల్లో విడిచిపెడితే వేడికి భిక్షడు పెడతాడు కానీ అందరూ కర్మలుడి చుట్టూ భిక్షుకులు సన్యాసులు అయిపోతే ఆ సన్యాసులు పోషించేది ఎవరు ఇది బాగా తెలుసుకోండి అందుకే ఎప్పుడూ కూడా కర్మలను అంటిపెట్టుకుని గృహస్థాశ్రమంలో మగ్గిపోతున్నాం మేము ఎప్పుడు తరిస్తామని దుఃఖించరాదు అందుకే మహాభారతం ఏం చెప్తుందంటే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎలాంటిదో దేవతల్లో విష్ణు ఎలాంటి గ్రంథాల్లో భారతం అలాంటిది అని అంటే దాని సర్వోత్కృష్టమైన స్థితిని అలా చెప్తాను చూడండి కనుక ప్రతి ఆశ్రమానికి ఒక మర్యాద ఉంది అందుకే భగవత్పాదు వారు చాలా జాగ్రత్తగా రాశారు ప్రవృత్తి నివృత్తి రెండూ గొప్పవే కానీ స్వార్థం వల్ల ఈ మార్గములు దెబ్బతినేశాక అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పారంటే తరించడానికి రెండు మార్గములు నీ ఇప్పుడు దేని ఎందు అధికారం ఉంది కర్మని ఏవ అధికారస్తే కర్మ చేయడంపై నీకు అధికారం ఉంది కానీ ఉండవలసిన మార్గం ఏది కర్మ మార్గం ఎవరికిది అర్జునుడికి మనందరికీను కర్మణియేవ అధికారస్తే కబుర్లకేముందండి ఆత్మ అనాత్మ వివేకము అనాత్మలన్నీ పరిచయించు మాకు తెలుసు ఒక కొందరు గుంపు ఉంది వాళ్ళ పని ఏంటంటే ఖాళీ సమయంలో వేదాంతం చర్చించట ఖాళీ సమయంలో అంటే ఏ సీజన్లో ఎక్కువ వ్యాపారం ఉండదో అది వాళ్ళకి అనుకూలం అప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఆ వేదాంతం పాఠమైన తర్వాత మళ్ళీ వ్యాపారం దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడుండవలసిన వంచన అక్కడుండవలసిన కపటం పీనాశితనం అన్ని యథాతథంగా ఉంటాయండి ఏలాభం చెప్పండి ఇక్కడ కనుకనే మహానుభావుడు రాక్షష్ణ చెప్తాడు ఎవరికి పెడితే వాడికి వేదాంతం చెప్పకయ్యా అన్నాడు ధర్మం బోధించు భగవంతుని మీద ప్రేమను బోధించు ఈ రెండు ప్రధానమని చెప్పు లేకుండా వేదాంతం చెప్పేవనుకో ఈ ధర్మం వల్ల లాభం లేదు ఈ భక్తి వల్ల లాభం లేదని వాడు ఆలోచన చేసి భ్రష్టు చెప్పాడు అవే ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయండి అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు కలవ వేదాంతిన సర్వే అన్నాడు కలియుగంలో అందరూ వేదాంతులు ప్రతివాడు వేదాంతి చెప్తాడు అవతల వాడికి అది ఇక్కడ వీడిగే ఉండదు ఇక్కడ ఎందుకంటే వాడికి వైరాగ్యం ఉంటేనే కదా వీడికి వదిలేస్తాడు అందుకు ఇంకోటి బోధిస్తూ ఉంటాడు వైరాగ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కలు వేదాంతిన సర్వే కబుర్లు గొప్పవే కానీ జ్ఞానం చేయటప్పుడు నిద్రపోయేవాడికి వాడి స్థితి ఏమిటో వాడు అంతఃకరణానికి తెలియాలి వాడికి భోగలాల్సి ఉంది పర గుణాలను విమర్శ చేసే లక్షణం ఉంది వాడు ఎప్పుడు తరిస్తాడు చెప్పండి ఇక్కడ అందుకే భగవానుడు కూడా అర్హతలు చెప్తున్నాడు కర్మణ్ణి ఏమి అధికారిస్తే నీ కర్మయందు మాత్రమే అధికారం ఉంది అంతేకాదు కర్మయోగాన్ని చూసుకున్న మనందరం కూడా తరించాలని నిష్కామ కర్మయోగాన్ని అర్థం చేసుకోవాలంటే ఇందులోనూ ఉపదేశం చెప్పేశాడు స్వామివారు నీ కర్మయందు మాత్రం అధికారం ఉంది కానీ మా ఫలేషు కదాచన ఫలములయందు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు సుమా అని అడిగేమీ లేదు మళ్ళీ అధికారం అక్కడ తెచ్చుకోవాలి ఫలములయందు అధికారం లేదు అధికారం అంటే గ్రిప్ అండి పట్టు నీ కర్మయందు నీ పట్టు పెట్టుకో ఫలముయందు పట్టు పెట్టుకోకు ఇది పైగా కొంతమంది అంటారు కర్మ చేయడమే నీ వంతు ఫలం నీకు లేదు అని అర్థం చెప్పేస్తుంటారు దానితో వెక్రింతలు కూడా చాలామంది చేస్తుంటారు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇక్కడ నఫలేషు కదాచన లేదు మా ఫలేషు అన్నాడు సంస్కృతిని తెలియాలి నా అంటే లేదని అర్థం మా అంటే వద్దు అర్థం ఇక్కడ చెప్పడం ఇక్కడ కర్మ చేస్తే ఫలం లేదని నేను మొన్న వెళ్ళిపోతూ అడిగేట పాపం ఏమండి నిష్కామకర్మ ఫలాకాంక్ష లేకుండా చేయడం నిష్కా చేస్తే ఫలం లేదండి అన్నాడు నువ్వు ఫలం లేదండి నేను ఏడుస్తున్నావు కనుక నీ సకామకర్మే కానీ నిష్కామ కర్మ చేస్తే ఫలముండదా ఉంటుంది కర్మ చేస్తే ఫలం ఉంటుందండి కానీ నువ్వు ఫలం మీద దృష్టి పెట్టకు నువ్వు ఫలం మీద దృష్టి పెడితే అది భోగ దృష్టి అవుతుంది భోగ దృష్టి వాసన తెస్తుంది వాసన జన్మని తెస్తుంది అది తెలుసుకో ఇక్కడ కానీ కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల ఫలం మీద దృష్టి లేదు గనక మరి కర్మ చేస్తున్నప్పుడు కర్మ మీద దృష్టి ఉంటుంది కదా అంటే ఈశ్వరార్పణ దృష్టితో చేస్తున్నావు కానీ దృష్టి ఈశ్వరుడి మీద దృష్టి ఈశ్వరుడు కర్పిస్తున్నారు కనుక ఈ కర్మ లోపరహితంగా చెయ్యాలి అని చక్కగా చేస్తావు కానీ ఈశ్వరాపణ బుద్ధితో చేయడం వల్ల ఈశ్వరానుగ్రహాత్ నిష్కామ కర్మయోగానికి ఫలం ఈశ్వరానుగ్రహం ఒక్కట అంతే మరి ఈశ్వరానుగ్రహమే ఫలం కాదండి చిత్తశుద్ధి ఫలం కదా అంటే మళ్ళీ చిత్తశుద్ధి ఫలం కదా అన్నామంటే నీకు ఫలాకాంక్ష చాలా జాగ్రత్తగా అండి నిష్కామ కర్మయోగం వల్ల చిత్తశుద్ధి వస్తుంది వస్తుందనే నిజమే కానీ చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మయోగం అనుకోకు అప్పుడు నీకు మళ్ళీ సిద్ధి మీద ఆస్తుంది ఈశ్వరార్పణ బుద్ధి అది అన్నిటికంటే గొప్పత అర్పణ బుద్ధి అది చాలా విశేషం మళ్ళీ ఈశ్వరానుగ్రహం కూడా కాదు ఈశ్వరార్పణమే అది చా ఈశ్వరార్పణ బుద్ధియా మళ్ళీ ఈశ్వరానుగ్రహం కోసం అని కూడా అనకూడదు అండి ఇక్కడ అంటే మా ఫలేషు కదాచన అనే మాటకి ఇంత అర్థం ఉంది కదాచన అంటే ఏ స్థితిలోను ఏ స్థితిలోను అంటే చిత్తశుద్ధి కోసము అనేటువంటి ఫలము కాదు ఈశ్వరానుగ్రహం కోసము అని కూడా ఈశ్వర ప్రీతి ఈశ్వర ప్రీతికై అంతే ఇక్కడ ఎంత ఎంత అందమైనటువంటి మాట మా ఫలేషు కదా అన ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలమునందు నీకు అధికారము లేదు సుమా ఈ మాట చెప్పడంలో అరే ఫలం అధికారం కర్మ ఎందుకు చేయడం అని మాత్రం అనుకోకూడదు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఇది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఉత్తమమైన కృష్ణ పరమాత్మ ఏ స్థితిలో చెప్తున్నాడో అది కాకుండా ముందు లౌకిక స్థితిలో మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే ఫలం కోసం కర్మ చేయడం ఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కర్మ మీద అధికారం అంటే కర్మని కంప్లీట్గా చక్కగా నీకు అధికారం గనుక లోపం లేకుండా చేసే ప్రయత్నం చేయాలి దానికి కావలసినవన్నీ చక్కగా ప్రణాళిక వేసుకోవాలి సమకూర్చుకోవాలి నీ కర్మను సంపూర్ణంగా చేయాలి అదే కర్మణ్యవా అధికారిస్తే ఫలం మీద దృష్టి పెడితే కర్మని ఎంత పాడు చేస్తావో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకరెవరో బాగా ఏదో సంపాదించాలి అనుకుని పనిచేశారనుకోండి ఒక ఉద్యోగము ఒక చదువు ఏదో చేసి బాగా సంపాదించాలనే ఫలం కోసం ఆ పని చేసాడు అనుకుందాం ఒక పనిని ధనాకాంక్ష లేదా ధనం ఆర్జన ఫలంగా కర్మ చేసాడు అనుకుందాం ఆ పని చేస్తున్నప్పుడు వాడికి లక్ష్యం దేని మీద ఉంది ధనం మీద ధనం మీద ఉన్నప్పుడు ఈ పనిని ఎలా చేసేనా ధనం సంపాదించేయాలి అనుకుంటాడు అప్పుడు పని సరిగ్గా చేయడు అంటే ఉదాహరణకి పని చేస్తున్నప్పుడు లంచగొండిగా ఉన్నప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంది ఈ పనిలో లంచం అవినీతి మరిగితే ధనం వచ్చే అవకాశం ఉంది వీడికి ధనమే ఫలం అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ కర్మలో అవినీతిని కలుపుతాడు అవునా లేదా అదే ఆ ఫలం మీద ఆకాంక్ష లేకుండా కర్మ మీదే పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా అవినీతికి ఆస్కారం లేదు ఫల దృష్టి లేదుగా కర్మని చక్కగా చేయడమే ఉంది చూసారా ఇది కానీ అప్లై చేసుకుంటే ప్రపంచంలోని అవినీతిని అంతనూ అవునా లేదా ఆలోచించండి ఇలా ముందు చూడండి తర్వాత కృష్ణుడు చెప్పినటువంటి మోక్ష విషయంలో తర్వాత ఆలోచిద్దాం ముందు మామూలుగా ఆలోచించండి కానీ ఈ శ్లోకం ఎంత అవసరమో ఆలోచించండి అంతేకాదు ఫలాకాంక్ష కొన్ని అల్పమైన మార్గాల్లో కూడా పొందే అవకాశం ఉన్నది ఒక ఆయన కీర్తిని ఫలంగా కోరుకుని సంగీత విద్య నేర్చుకుంటున్నాడు ఉదాహరణకు చెప్తున్నాను కీర్తిని ఫలంగా దానం చెప్పుకున్నప్పుడు కీర్తి కీర్తి కోసం సంగీతం నేర్చుకుంటున్నాడు ఆ సంగీతం నేర్చుకునే భగవంతుడు దైవలతన మంచి కంఠం ఉంది ఒక నాలుగు పాఠాలయ్యా ఐదో పాఠం వచ్చినప్పటికల్లా కొన్ని ఆనుపాలను పెట్టుకుని పాడుతూ మొదలెట్టాడు ఆ పాట జనాలను ఆకర్షించింది ఆకర్షించడంతో చైల్డ్ ప్రౌడజీ ఈ ప్రౌడజీ అని పేర్లు పెట్టేశారు దానితో మీడియా పెరిగిపోయింది కదా ప్రతివాడు ఇంటర్వ్యూలే ప్రతివాడు వీడియో తీసేయడం ట్యూబుల్లో పెట్టడం ఇంకా విడిగి అక్కడ కీర్తి వచ్చేసింది ఇంక వీడికి కీర్తి వచ్చిస్తే ఇంక తీరికలేదు వాళ్ళు అమ్మా నాన్న మురిసిపోయి వాళ్ళు పొగడ్డం మొదలెట్టారు దానితో వాడు ఏమనుకున్నాడంటే ఏ కీర్తిని ఫలంగా ఎంచుకుని వీడు కీర్తి వచ్చేసిందిగా ఇంకా విద్య అక్కడ ఆగిపోయిందండి దానిపైన ఇంకెన్నెన్ని విద్యలో ఆనుపానులు నేర్చుకోవాలి ఎంత తెరుచుకోవాలి ఆ విద్య యొక్క పరమావధిని పొందాలి అనేటువంటి పోయే కనుక కర్మని పరిపూర్ణంగా చెయ్యాలి అనేటువంటి ఒకనొక దృష్టిపోయి ఆ కీర్తి లభించింది ధనం లభించింది ఈ కర్మకి ఫలం లభించింది కదా అని అక్కడికక్కడ వల్ల కర్మ కూడా లోపంతో కావలేదా చెప్పండి ఇక్కడ అది కేవలం ఫలముయొందు దృష్టి పెట్టే కర్మలన్నీ కూడా అయితే లోపభూషిష్టాలు అవుతాయి లేకపోతే అవినీతి మొదలెనివి కూడా ఉంటాయి ఎందుకంటే డబ్బే ప్రధానం గనుకది ఎలాగైనా సంపాదించవచ్చు ఎంత కష్టపడాలో ఏంటి ఆ మాత్రం చేస్తే చాలాదా అని స్థితి ఏర్పడుతుంది గమనించండి ఇక్కడ ఇది మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే వచ్చేటువంటి అవస్థ ఇది నేను కేవలం లౌకిక దృష్టితో చెప్తున్నాను ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి అర్జునుడికి చెప్పేది నిశ్రయగుణ్యోభ అర్జన అనే కంటెస్ట్లో మనం చెప్తున్నాం కనుక ఇక్కడ గ్రహించవలసింది ముక్తి పొందాలనుకున్న వాడికి తాను ఏ కర్మ చేయాలో ఆ కర్మ చేయడమే ఫలముయందు ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి పెట్టుకోకూడదు ఫల దృష్టి ఏర్పడిందా విషయ దృష్టి ఏర్పడుతుంది భోగ దృష్టి ఏర్పడుతుంది భోగైశ్వర్య ప్రసక్తి ఏర్పడుతుంది అది ఏర్పడగానే ఇంకా మనస్సు చెదిరిపోవడం మొదలవుతుంది అందుకే మా కదాచన అనే మాటకి ఇక్కడ మా అస్తు అంటే నీకు ఫలములందు అధికారము వద్దు ఎందుకంటే ఇక్కడ కర్మ ఫలతృష్ణ మా అభూత్ అర్థం అన్నాడు ఇక్కడ అంటే కర్మఫల తృష్ణ వద్దు అని అర్థంట మా ఫలిషు కదా చన అంటే ఫలములందు వద్దు అనే మాటకు అర్థము కర్మఫల తృష్ణ వద్దు కర్మఫలం యొక్క తృష్ణవద్దు మరి కర్మ చేస్తే ఫలం వస్తుంది కదండి నిష్కామంగా చేసినా సకామంగా చేసిన మీరు ఏ కోరిక లేకుండా వండినా కోరికతో వండినా వంట అవుతుంది కానీ ఎలాగైనా సరే అవుతుంది కదా అంటే ఒక మాట ఫలం మీద దృష్టి లేకుండా చేసిన కర్మ వల్ల ఏదైనా లభిస్తే అది ప్రసాదం అవుతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ అది ప్రసాద దృష్టి ఏర్పడుతుంది పదార్థ దృష్టి ఏర్పడదు అందుకే ప్రపంచంలోని వేద అనుభవించిన ప్రసాద దృష్టితో అనుభవించు ప్రసాద దృష్టి ఎప్పుడు ఏర్పడుతుంది ఫలాకాంక్ష లేనప్పుడు ఏర్పడుతుంది ఇక్కడ ఎందుకంటే ఫలాకాంక్ష లేదు అంటే ఈశ్వరార్పణ వల్ల ఇప్పుడు చెప్తున్న యోగంలో ఈశ్వరాపణ ప్రధానం గనక ఈశ్వరాపణ దృష్టితో కర్మ చేసాక నీకు ఏది లభించింది అదేమవుతుంది ఈశ్వర ప్రసాదం అవుతుంది అది ఇందులో చెప్తున్నటువంటి అందమైన అర్థం అంటే కర్మఫల తృష్ణ మా భూత్ కదాచన అంటే కస్యాచిదపి అవస్థాయా అనర్థం అంటే మా ఫలేషు అనే మాటకు అర్థం కర్మఫల తృష్ణ మా భూత్ కర్మఫలముపై తృష్ణవద్దు అని అర్థము అంతేగాని నీ పన్ను చెయ్యి ఫలితం నీకు లేదు అన్నాడా లేదా ఫలితం నీ చేతిలో లేదు అనలేదు ఏవీ లేదు జాగ్రత్తగా వినవలసింది కర్మఫల తృష్ణవద్దు అదే మొదట్టుండి చెప్తున్నది నిష్కామంగా చెయ్యనే మాటకే మా ఫలే కదాచన అర్థము కర కర్మఫల తృష్ణవద్దు ఎప్పుడు ఒకటా రెండా కదా కస్యాచిత్ అవస్థాయా ఏ అవస్థలోనూ అందుకే కదాచన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్మఫల తృష్ణవద్దు కర్మఫల తృష్ణ పెట్టుకుంటూ వచ్చే ప్రమాదం కూడా ఆలోచిద్దాం ప్రాక్టికల్గా మళ్ళీ వెళదాం ఈ కర్మకి ఫలం అనుకు కర్మ చేస్తావు కానీ ఈ కర్మకి అదే ఫలము నువ్వు అనుకుంటున్నావు కానీ దానికి ఎన్ని రకాల ఫలాలు ఉంటాయో నీకు తెలియవు అందుకే ఒక పని చేస్తాం ఆ పని వల్ల డబ్బు రాలేదు డబ్బు రాలేదని చాలా బాధపడిపోతాం ఎందుకంటే అదే ఫలం అనుకున్నాం కనుక ముందు డబ్బు వస్తుందో లేదో అని భయం పని చేస్తున్నంతసేపు ఉంటుంది అదేవిధంగా అనుకున్న డబ్బు రాలేదేనే బాధ ఉంటుంది కానీ నువ్వు ఆ పని చేసావు ఆ పనికి ఆ పలం రాలేని దుఃఖం కూడా వస్తుంది కానీ నువ్వు చేసిన పనికి డబ్బు రాకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఆ పని వల్ల ప్రజలకు ఒక ప్రయోజనం కలిగి ఎంత మంచి పని చేసే అని వంద మంది దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది నీకు తెలియకుండా మంచి పేరు ఎఫెక్ట్ వచ్చి దాని తర్వాత మరికొన్ని ఫలితాలుగా అందులో ధనం కూడా రావచ్చు కానీ ఇది ఫలమని నువ్వు అనుకో అనుకోవడం వల్ల అది రాకపోయేటప్పటికల్లా బాధపడుతున్నావు కానీ ఇంకో రకమైన ఫలం కూడా రావచ్చు ఇది ఎలాంటిది అంటే మనం వీధి తలుపు తెరిచి ఎవడు రాలేదే నాకోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఆ తలుపు తెరిచి చూస్తున్నావు మరో తలుపు నుంచి రావచ్చు ఆయన ఇది తెలుసుకో ఇక్కడ అందుకే ఫల ఆకాంక్ష ఉండగానే కన్ఫైన్ అయిపోతాం కనుక ఒక పనికి ఎన్ని ఫలాలు ఉంటాయో ఎన్ని లక్ష్యాలుంటాయో ఎన్ని సిద్ధులు ఉంటాయో మనకు తెలియదు కానీ నువ్వు పరిమిత దృష్టితో దాని ఎందు దృష్టి పెట్టడం వల్ల పనిని సరిగ్గా చేయట్లేదు అవునా లేదా నువ్వు పరీక్షలో పాస్ అయితే ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఎవడో అమెరికా టిక్కెట్ ఇస్తానన్నాడు నువ్వు వెంటనే అక్కడ కూర్చుని అమెరికా టిక్కెట్ వచ్చాక ఎలా వెళ్ళాలి ఏవేవి చూడాలి అనేది లెక్క వేసుకుంటావా పరీక్ష బాగా రాయడం మీద దృష్టి పెడతావా చెప్పక్కడ ఫలం మీద దృష్టి పెట్టేవనుకో ఇది సరిగ్గా చేయ అమెరికాలో దిగ ఎక్కడెక్కడ ఎలా తిరగాలి ఆలోచిస్తూ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనుకున్నంత సేపు ఈ పని సరిగ్గా చేయలో అందుకే ఫల దృష్టి లేకపోతే పని ఇంకా బాగా చేయగలం అందుకే భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం నీ పనిని మరింత పరిపూర్ణం చేయిస్తుంది ఎందుకంటే భగవదర్పణ దృష్టిలో భాగమే లోకక్షేమం లోకం భగవంతుడేగా అది లోకక్షేమానికి ఉపయోగించబడుతుంది అందుకే నిష్కామ కర్మయోగం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది అందుకే మా కదాచన అన్న మాటకి కర్మ ఫలతృష్ణ వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని అర్థం చెప్పుకోవాలి అందుకని ఫలం లేదు అని కాని ఫలం వద్దు అను కాను కాదు ఫలతృష్ణ వద్దు అని అర్థం ఇక్కడ తృష్ణ వదలమన్నాడు ఇక్కడ మా కర్మని ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఫలాసక్తిని ముందు పెట్టుకుని పని చెయ్యగయ్యా కర్తవ్యమని పని చెయ్యి కర్తవ్యం అంటే కేవలం నేను చెయ్యవలసినది మాత్రమే అని తెలుసుకో ఎందుకంటే మా కర్మఫల హేతుర్భూ చాలా అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ ఈ మాట కూడా మనకు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ గట్టి పదం అండి నువ్వు కర్మఫలమునకు హేతువు కావద్దు అన్నాడు ఇక్కడ కర్మఫలమునకు హేతువేమిటి కర్మఫలమునకు హేతువేమిటి అన్ని చూడాలి కర్మ ఫలమేమిటి హేతు ఏమిటి కర్మకి ఫలమేమిటి జన్మ కర్మకి ఫలం జన్మ జన్మకు నువ్వు హేతువు కాకు అంటే మళ్ళీ జన్మలు తెచ్చుకోకు అన్నాడు ఇక్కడ కానీ ఫలాసక్తి కానీ ఉంటే నువ్వు జన్మరాహిత్యం పొందాలి అంటే ఫలాశక్తిని విడిచిపెట్టు కానీ కర్మఫల హేతుభూ అనే మాట ఎంత గొప్పది యదా కర్మఫలే తృష్ణా సార్ కర్మఫల ప్రాప్తే హేతు కర్మఫలం మీద నీకు తృష్ట ఉంటే కర్మఫలానికి నువ్వు హేతువు అవుతావు అదే నువ్వు ఆ ఫల తృష్ణ లేకుండా చేసేవనుకో అది ఈశ్వర ప్రసాదంగా వస్తుంది అప్పుడు నా చేతిలో అతి ఇది తెలుసుకో ఇక్కడ ఏవం మా కర్మఫలహేతుభూ కర్మఫలస్యేవా జన్మనో హేతు భవత్ అన్నారు అద్భుతంగా భగవత్పాదులు వారు జన్మనా అంటే కర్మక ఫలం జన్మ ఆ జన్మకు కారణమైపోతావు నువ్వు ఫలాకాంక్ష కలిగితే ఈ కర్మల ఫలం జన్మ అందుకే కర్మలు ఎందుకు వద్దని చెప్తారు అంటే కర్మల వల్ల జన్మలు పెరుగుతాయి కర్మ వల్ల కోరిక తీరుతుందని మాత్రం అనుకుంటావు ఆ కోరిక తీరడం భోగం వల్ల వాసన ఏర్పడుతుంది వాసన జన్మకి తీసుకెళ్తుంది తెలుసుకోండి ఇక్కడ అదే కర్మఫలం అనుభవించాం కదా అయిపోయింది అంటే కాదు కర్మఫలం భోగంగా వాసనగా మిగిలిపోతుంది వాసన జన్మకి తీసుకెడుతుంది ఇవాళ నువ్వు కొత్త పండు రుచి చూస్తే మళ్ళీ రెండో రోజు తినాలనిపిస్తుంది ఇవాళ పండు తినడం ఫలభోగమైతే మళ్ళీ తినాల తినాలనిపించడం వాసన ఇది తెలుసు ఇక్కడ ఈ వాసన జన్మంలోకి తీసుకెళ్ళిపోతుంది అన్నాడు ఇక్కడ అందుకే కర్మఫలహేతుర్భూ అనగానే ఏవమ్మా కర్మఫల హేతుర్భూ కర్మఫలస్యేవా జన్మనో హేతు భవేత్ జన్మలకి హేతు అవుతుంది సుమ్మా అందుకే నువ్వెప్పుడు కూడా కర్మఫలానికి నువ్వు హేతువు కాకూడదు అంటే జన్మలకి కారణం కాకూడదు అలాగని చెప్పి మాతే సంగోత్వకకర్మి నువ్వు అకర్మల ఎందు ఆసక్తిని పెట్టుకోకు అకర్మలు అంటే కర్మ చేయడం మానేయాలి అనుకోకు ఎందుకంటే కర్మయందు అధికారం ఉంది ఫలతృష్ణయందు అధికారం పెట్టుకోకు ఫలతృష్ణ వద్దు కర్మ ఫలవానికి నువ్వు హేతువు కాకు అంటే జన్మలు కొని తెచ్చుకోకు నాలుగోది ఏం చెప్పాడు అలాగని కర్మలు మానేయకు ఎందుకంటే వినగానే ఏమనిపిస్తుంది కర్మలు నిన్ను బంధిస్తే జన్మలకే హేతు పోతే కర్మలు విడిచిపెట్టే కర్మలు విడిచిపెట్టేయంటే ఇంకా విడిచిపెట్టేద్దాం విడిచిపెట్టేం చేస్తాం పడుకుంటావా సోమరితనాన్ని ఆధ్యాత్మికత ప్రేరేపించదు ప్రబోధించదు ఆధ్యాత్మికత అంటే సోమరితనం కాదు ఇది తెలుసుకోవాలి సోమరితనం ఆధ్యాత్మికత అనుకుంటుంటారు చాలామంది కనుక ఏ విచ్చినా బంధించేవి కనుక అన్నీ విడిచిపెట్టేశాను మరేం చేశాను ముప్పూట్లో తిని పడుకుంటాను ముప్పూట్లో తినాలన్నా సంపాదించాలి కర్మ చేయాలేగా ఏదో పూర్వపుణ్య విశేషం వల్ల భోజనం కంచంలోకి వస్తుంది కనుక మిగిలిన సమయమంతా అయితే వినోదం లేకపోతే నిద్ర ఇటువంటి వాడికి నరకద్వారములు తెరిచి ఉండును తెలుసుకోండి సోమరి తర్వాతి గతి నరకమే కర్మశీలుడే ఉండాలి ఎందుకంటే ఈ శరీరం లక్షణమే కర్మలక్షణం ఊర్ధ్వలోకాల్లో తిరిగే శరీరాలు రెండు రకాలు ఉంటాయి భోగ శరీరాలవి భోగం రెండు రకాలు సుఖభోగం దుఃఖభోగం సుఖభోగంగా అనుభవించే శరీరాలు స్వర్గాది లోకాలకి ఆ బాడీస్ ఉంటాయి నరకాలకి దుఃఖానుభవానికి యోగ్యమైన యాతనా శరీరాలు ఉంటాయి భూమి ఎందు తిరిగే మన శరీరం పేరు కర్మ శరీరం ఇట్ ఇస్ మెంట్ ఫర్ కర్మ గుర్తుపెట్టుకోండి ఇది కర్మశరీరం ఇది కర్మ చేయడానికి పుట్టింది మరి ఎక్కడ మాత్రం సుఖదుఖాలు లేవా అంటే కర్మ చేయడానికి పుడుతూనే భోగములు కూడా ఉన్నాయి కానీ దీన్ని అసలు మెయిన్ పర్పస్ మాత్రం కర్మ చేయడానికే వచ్చింది కర్మ చేయడానికి శరీరం పట్టుకుని నేను కర్మ చేయనంటావా ఎంత గొప్పగా చెప్తున్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్మలు విడిచిపెట్టమని చెప్పడం లేదు శంకర భగవత్పాదులు వారు ఆ కేరళ దేశంలో విద్య పూర్తి చేసుకుని ఉన్నప్పుడు ఆయన చూడడానికి అందరూ అందరూ వస్తున్నారండి ఆ కేరళ రాజు ఇటువంటి పండితుడు సభలో ఉంటే బాగుంటుందని బోలడంత ఆస్తిని బోలడంత సంపదల్నిచ్చి మంత్రుల్ని పంపించాడు ఆ మంత్రులు వచ్చి మా గురువుగారు అంటే మా రాజుగారు మిమ్మల్ని పిలిచారు ఆ స్థాన చేస్తారంటే నాకు వాటి మీద ఆసక్తి లేదు నాయన అని చెప్తూ రాజు కొంత ప్రబోధం చేస్తాడు ప్రజలందరినీ కూడా ధర్మ మార్గాల్లో ఉంచు వారికి వృత్తులు లేకుండా చెయ్యకు వృత్తుల్లో పెట్టు అదేవిధంగా కర్మవర్జ్యం ఇది నో వచనీయం ఇది విద్యారణ్య స్వామివారు శంకర విజయంలో రాశారు ఇక్కడ కర్మలు విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పకు అన్నాడు ఇక్కడ అని శంకర భక్పాలు వారు అన్నట్ట దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది న కర్మణాన ప్రజయ అని మనం యతీశ్వరుణ్ణి నమస్కరించినప్పటికీ కూడా ఆ యతీశ్వర ధర్మంలో అతని నియమాలు అతను విధించి అతను చేయవలసినవి ఆయనకు ఉన్నాయి అవి మరి కర్మలు అనిపించుకోవా అంటే కర్మలు అనిపించుకోవవి అది సన్యాస ధర్మములవి అంతే లక్షణములు అవి బయటకు చూడ్డానికి కర్మంలాగే కనబడతాయి కనుక వాళ్ళు కూడా సోమరులు కారు అసలు అత్యంత కష్టం యత్యాశ్రమం ఆ నియమాలు పాటించడం సామాన్యం కాదండి ఇక గృహస్థాశ్రమంలో ప్రవృత్తి మార్గంలో ఉన్న వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కర్మలు విడిచిపెట్టరాదు కర్మన్నప్పుడు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రము నీకు విధించిన స్వధర్మం ఇది ఎప్పుడు విడిచిపెట్టరాదు స్వధర్మం విడిచిపెడితే లాభం లేదు ఆ స్వధర్మాన్ని కూడా నువ్వు ఫల దృష్టితో కాకుండా దానిని కర్మను చేయడం దృష్టితో చేయి కర్తవ్య దృష్టితో చేయి ఫల దృష్టితో కాకుండా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఫలాశక్తితో కాకుండా కర్తవ్య దృష్టితో చేయాలి ఇక్కడ అలా చెయ్యి అంతేగాని అకర్మ వైపు మనస్సును తిప్పక సుమా దీన్ని బట్టి కర్మలు మానేయాలని నీకు ఎప్పుడు అనిపించకూడదు సుమా ఈ మాట చాలా ప్రధానమైన అంశం కొన్ని సోమరితనం కూడా వేదాంతం చెప్తూ ఉంటుందండి ఒక ఆయన కాలు మీద కాలుసు కూర్చుని అలా బద్ధకంగా ఉన్నాడు ఇప్పుడు అదే పరిస్థితి అత్యసం పెద్ద ఆయన ఇలా కూర్చునే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదయ్యా అన్నట్టు ఒకసారి చదువుకోవచ్చు పని చేసుకోవచ్చు కదా అంటే ఎందుకు చదవాలి అన్నాడు చదువుకుంటే బాగా తెలివితేట్లు వస్తాయి తెలివితేట్లు వస్తే ఏం చేస్తావు ఇంకా బాగా సంపాదిస్తావు సంపాదిస్తే ఏం చేస్తా నీకంటూ ఇల్లు నీకంటూ సౌకర్యం ఏర్పడతాయి అప్పుడు ఏం చేస్తానంటే హాయిగా కాలు మీద కాలుసుకు ఇప్పుడు చేస్తున్నాను కదా అన్నట్టు ఇది వినడానికి గొప్పగా అనిపిస్తుంది కానీ వీళ్ళు సోమరి అంటారు ఇది తెలుసుకోండి ఇక్కడ సోమరికి అసలు బ్రతికే అర్హత లేదు ఇంక చెప్పేది ఇక్కడ కనుకనే కర్మ చేయవలసిందే ఎప్పుడు అకర్మ వైపు వెళ్లకు ఏది కర్మఫలం నేష్యతే కిం కర్మణా దుఃఖరూపేణ ఇది అయ్యా కర్మ ఫలము నేను కోరుకోనప్పుడు కర్మ చేయడం శ్రమతో కూడిందే కదా ఫలమే అవసరం లేదు ఫలాన్ని కోరుకోకు అని చెప్తున్నప్పుడు శ్రమపడి కర్మెందుకు చేయడం అని మాతే తవ సంగ అర్మని మానే రాదు సుమా అకర్మని అకర్మని అకరణి ప్రీతి మా భూత్ పనిచేయకపోవడంపై ప్రీతి కలిగి ఉండకు అని పని చేయకపోవడమే బాగుందిలేండి అనుకోకు ఎందుకంటే పెద్దల సంపాదన నాస్తుంది రోజు గడిచిపోతున్నాయి కనుక తింటూ తినేద్దాం తిరిగేద్దాం వాడిని వీడిని తిడదాం అనుకుంటే వాడు సోమరవుతాడు తెలుసుకుంటే ఇక్కడ అందుకే అర్జన కోసం కాదు కర్మ ఆచరించాలంతే ఇక్కడ ఆచరించి ఏం చేస్తావు ఈశ్వరప్ బుద్ధు చేయితే ఇది విషయం చెప్తున్నారు ఏది కర్మఫల ప్రయుక్తైన నా కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్య ఫలాశక్తి కాకుండా కర్మ చెయ్యు అంటే మరి కర్మ ఎలా చేయాలి ఇప్పుడు ఫలం కోసం కర్మ చేయడం తింటాం కనుక అన్నం వండుకుంటావు నువ్వు ఫలాశక్తి లేకుండా పని చేయ అంటే ఎలా చేయాలి ఎలా చేయాలో తర్వాత లోకంలో చెప్తున్నాడు చూడండి ఇక్కడ దీన్ని బట్టి నిష్కామ కర్మయోగం ఎలాంటిది అంటే ఈ కర్మలతో వచ్చిన చిక్కు జన్మంలోకి లాక్కోళ్తాయి కర్మ మానేస్తే తిడుతున్నాడు కృష్ణుడు కర్మ మానేస్తే తిడతాడు స్వామి కర్మ చేస్తే కర్మలు జన్మల్లోకి లాగుతాయి ఇది ఎలాగయ్యా అంటే ఈ శ్లోకం జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యవయ్యా తరించిపోతావు నేను తిట్టను కర్మలు బంధించు అందుకే మా కర్మ ఫలహేతుర్భూ అని చెప్పినప్పుడు నువ్వు జన్మలు ఇంకా ఉండవు అని మాట కనబడుతుంది అలా ఉండకుండా ఉండాలంటే మా ఫలేషు కదా చన ఫలాసక్తి లేకుండా కర్మలు మానేస అన్నప్పుడు కర్మలు మానేస్తానంటే కోడదు అని తిడుతున్నాడు ఆయన ఇక్కడ ఎలా మరి చెయ్యాలి అంటే పాములవాడు పాములతో ఆడుకుంటున్నట్టు అన్నాడుకో మంచి ఉపమానం చెప్పాడు చూడండి ఇక్కడ పాములవాడు పాములతోనే బతుకుతున్నాడు పాపము కానీ పాములు కావాలి వాడికి కానీ ఆ పాము కానీ కాటు వేస్తే బతకడవిడు బతుకుతెరుగు కోసం పట్టుకున్న పాము వల్ల బతుకు బిగలదు పాము కావాలి పాము వల్ల బతుకు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తాడంటే దాని కూరలు తీస్తాడు చాలా జాగ్రత్తగా తీస్తాడు అలా కర్మ అనే పాముకి ఫలాసక్తి అయిన కూర పీకేసిని దగ్గర పెట్టుకో ఇంకా అది కాటు వేయదు అని అద్భుతంగా చెప్తున్నాడండి అది చెప్పి మరి ఎలా కర్మ చేయాలి అంతే కదండి ఫలాకాంక్ష ఉన్నప్పుడు కొంతమంది వండుతూనే వాళ్ళు నోరు ఊరుతూ ఉంటుంది ఇక్కడ అది ఫలాసక్తి అనమాట వండుతూనే నోరు ఊరుతూ ఉంటుంది మధ్యలో ఆపగలిగిన నోట్లు వేసేసుకుంటుంటారు కూడా ఇది వాళ్ళకి ఫలాసక్తితో కర్మ చేయడం ఎలా ఉంటుంది ఇక్కడ అయితే మరి అలా చేయాలి అద్భుతమైన యోగస్థక్కురు కర్మాన్ని ఒక్కొక్క వాక్యం బుల్లెట్ పాయింట్స్ లాంటి వాడి ఇక్కడ యోగస్థక్కురు కర్మాణాలు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాక్యాలకి పెట్టాడు ఇక్కడ యోగస్థుడవై కర్మనాచరించుకున్నాడు యోగస్థుడు అనే మాటకి ఎంత అందమైన అర్థం చెప్పారు అంటే అంటే యోగమునందు స్థితుడవై యోగమునందు స్థితుడు అంటే నిన్న అంతసేపు ఏ కరువు అర్థం చెప్పక్కర్లేదు యోగేతు అని నేను చెప్పేటప్పుడు యోగమనగా అనగా నిస్సంగుడవై నిర్ద్వందడవై ఈశ్వరాపణ బుద్ధితో కర్మ చేయడమే యోగం ఆ యోగములందు నిలబడి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్ ధనంజయ సంగం విడిచిపెట్టి అన్నాడు అంటే అటాచ్మెంట్ సంగం త్యక్ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వా సిద్ధి ఎందు కూడా సమము కలిగి అంటే పని వల్ల నాకు సిద్ధి వస్తుందా సిద్ధి రాదా అని కాకుండా అది నీ విద్యుక్త కర్మ గనక ఇది అర్థం కావాలంటే మళ్ళీ భారతంలోకి వెళ్ళాలండి మనం భారతం చెప్పినప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకోవాలి ఎందుకు కృష్ణుడు ఇలాంటి వాళ్ళకి దగ్గర కూర్చుంటాడు ఎందుకంటే వాళ్ళందరూ యోగస్థులై కర్మ చేసిన వాళ్ళు కొందరున్నారు వాళ్ళని భగవంతుని విడిచిపెట్టాడు వాళ్ళ పని భగవంతుడిది నువ్వు ఫలాసక్తితో కర్మ చేసేవనుకో ఆయన విడిచిపెట్టేస్తాడు ఆయన విడిచిపెడితే అధోగతి పాలైపోతావు కనుక భగవంతుడు పట్టులో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఫలాసక్తి లేకుండా ఈశ్వరాత్పణ బుద్ధితో కర్మ చేస్తే ఆయన నేను విడిచిపెట్టాడు అందుకే నయ్యో ఫలం కోరుకోకుండా పనిచేసి ఇంత గతేటి అని అందుకే ఒక ఆవిడికి పూజ అంతా చేసి కృష్ణార్పణం చెప్పాలమ్మా అంటే ఇంత చేసి కృష్ణార్పణం చేసిన బతుకేమైపోతుందా అనుకో అక్కడ నువ్వు ఫలాకాంక్ష లేకుండా కృష్ణార్పణం చేసావు నువ్వు ఫలం కోసం చేస్తే అదే ఘోరిస్తుంది కృష్ణార్పణం చేసేవనుకో నీ బతుకేం కావాలో ఆయన ఇస్తాడు ఇది తెలుసుకో ఇక్కడ ఆయన అన్ని ఇవ్వగలడు ఆయన ఇక్కడ అందుకే వాడు ధైర్యంగా ఉంటాడండి ఇక్కడ అందుకని పొద్దున్న లేచి అమ్మేవాడు భోజనం పెడుతుందో లేదో నాన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తాడని టెన్షన్ నీకు అనవసరం హాయిగా ఆడుకో అమ్మా నాన్న ఉన్న పిల్లడి దగ్గర పిల్లడు పిల్లవాడు అమ్మా నాన్న దగ్గర ఉంటాడు ఎంత హాయిగా ఆడుకుంటాడో భగవద్ర్పణ బుద్ధితో కర్మ చేసేవాడు అంత హాయిగా ప్రపంచంలో తిరుగుతాడు వాడు ఆనందంగా ఉంటాడు తెలుసుకోండి ఇక్కడ వాడి ఏ టెన్షన్ లేదు అవునా లేదా ఇక్కడ నువ్వు ట్రైన్ ఎక్కువ డ్రైవర్ సరిగ్గా చేస్తాడో అని భయపడతావా ఫ్లైట్ ఎక్కువ పైలట్ అలా ఉంటాడు పడేస్తాడేమో అని ముచ్చమట్లు పడుతూ దిగే వరకుంటే నీ పని ఏమవుతుందయ్యా అరే ఒక పైలట్ ఉన్న మీ ఫ్లైట్ ఎక్కువ భగవంతున్న మీ ప్రపంచంలో ఉండలేవా ఆయన నడపలేడే నిన్ను అలా ఐశ్వర్పణ బుద్ధే కర్మయోగంలో ప్రధానమైనటువంటిది అని యోగస్థకృ కర్మాణి ఇక్కడ రెండు మాటలు చెప్పాడు సంగం త్యక్త్వ సమోభూత్వ రెండు లాక్కోడు దగ్గరికి మొదటి వాక్యంలో సంగం త్యక్త్వ సంగం త్యక్త్వ అంటే ఫలాసక్తిని విడిచి అది ఇక్కడ అర్థం సంగము ఫలం వల్లే సంగం ఏర్పడుతుంది ఇంక దేనివల్ల కాదు సంగం త్యక్వ పైగా వాడు ఏమనుకుంటాడు వీడు ఏమనుకుంటాడు అనుకోకు అది కూడా సంగం రెండవది సమోభూత్వ సమము కలిగి కనుక సంగం విడిచిపెట్టాలి సమత్వం స్వీకరించాలి ఇదే యోగం అంటే మరొకటి కాదులే విడిచిపెట్టాల్సిందో ఒకటి చెప్పాలి ఇక్కడ మొదటి దాని విధ్వంసక వాక్యం రెండవది విధాయక వాక్యం అంటారు ఇక్కడ దీన్ని ఒకదాని వ్యతిరేక పద్ధతి రెండు అన్వయ పద్ధతి అంటారు వ్యతిరేక పద్ధతి సంగం అన్వయ పద్ధతి సమోభూత్వ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక విధ్వంసకం సంఘం విధాయకం సమం సమోభూత్వ దేని ఎందు సమం కలిగి ఉండాలి సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వ సిద్ధి ఎందు కూడా ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది సమత్వం యోగ ఉచ్యతే సమత్వమే యోగము ఈ మాట భగవానుడు సమశబ్దాన్ని ఎన్ని చోట్ల వాడతాడు ఇక్కడ అలాగే సమ దుఃఖ సుఖం అంటూ రెండవ అధ్యాయంలోనే పదిహేను శ్లోకల్ని చెప్పాడు పండితా సమదర్శన అని ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది శ్లోకంలో చెప్పాడు సమబుద్ధిర్ విశిష్యతే ఆరవ అధ్యాయంలో తొమ్మిదో శ్లోకంలో చెప్పాడు సమసంగ వివర్జిత అని అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పాడు సమ దుఃఖ సుఖం సమలోష్టాత్మ కాంచన అని పద్నాలుగో అధ్యాయంలో రెండు మార్లు వస్తుంది ఇక్కడ ఇలా మీరు వెతికితే కొన్ని పదుల పర్యాలు సమ సమ సమ సమ అని పెట్టాడండి సమత్వం అనుకుంటే ఇది భౌతిక సామ్యవాదం కాదు ఆధ్యాత్మిక సామ్యవాదం భౌతిక సామ్యవాదం సాంకర్యం ఆధ్యాత్మిక సామ్యవాదం సమన్వయం సామరస్యం ఇది తెలుసుకో ఇక్కడ ఏ సామ్యవాదం అవసరం ఇది గమనించుకోవాల్సింది సామ్యవాదం ఎక్కడ చెల్లుతుందండి నీకు ఇక్కడ బ్రెయిన్లోనూ లేదా గుండెలోనూ ఏదోనో తేడా వస్తే ఒక చోట టిష్యూనే తీసి అక్కడ పెట్టాలి అంతేగాని కాలు టిష్యూ తీసి పెడితే మరి కుదరదు అంటే నీ శరీరంలోనూ ఒక అవయవంకి మరొక అవయవం వస్తువుచ్చి అతకదే అక్కడే తెలియదు సామరస్యం ఇంకేం చెప్తావు కానీ సృష్టిలో భేదం ఉండి తీరుతుంది కాలి మర్యాద కాలిది తల మర్యాద తలదే దీని గొప్పతనం చెప్తున్నప్పుడు దానిది దాని గొప్పతనం చెప్తున్నప్పుడు దీనిది వ్యాసం రాయమన్నాం అనుకోండి తల గొప్పతనం చెప్పుము అంటే బోవాళ్ళు అంత రాయచ్చు కానీ తల గొప్పతనం విన్నాం గనక కాలు దేనికి పరికి రాదని కాలు నరుక్కోకూడదు దాని గురించి చెప్తే దాని వ్యాసం అవుతుంది దేని మర్యాద దాని దగ్గర సమత్వం లేదు సామరస్యం ఉంది ఇది తెలుసుకో ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది కానీ సమత్వం ఎక్కడ సామరస్యం అక్కడ తెలియకపోతే సాంకర్యం తగలడుతుంది అది ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఇక్కడ కనుక భౌతిక సామ్యవాదం నాస్తికం ఆధ్యాత్మిక సామ్యవాదం ఆస్తికం భౌతిక సామ్యవాదం సాంకర్యం ఆధ్యాత్మిక సామ్యవాదం సామరస్యం ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి భౌతిక సామ్యవాదం అశాంతిక హేతువు ఆధ్యాత్మిక సామ్యవాదం శాంతిక హేతువు కనుక సిద్ధ్య సిద్ధ్యోత్సవభుత్వ సమత్వం సమత్వం ఇక్కడ యోగస్థ సమత్వం ఈ రెండిటికి అసలైన అర్థం అంటే తవరకు చెప్పింది అసలు కాదా అంటే శాస్త్రీయమైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి యోగస్థ అన్న మాటకి భగవత్పాదులు వారు అంటారు కేవలం ఈశ్వరార్థం జాగ్రత్తగా విన్నారు కదా ఈశ్వరార్థం అది కావాలండి అందుకే పూజలు పురస్కారాలు ఎందుకు మనకు పెద్దవాళ్ళు చెప్పారంటే ఈశ్వరార్థం బ్రతకడం నేర్చుకో ఇది చాలా ప్రధానం ఈశ్వరార్థం బ్రతకడం నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అండి పూజలు కానీ జపాలు కానీ ఆయన కోసం బతుకు అది ఇక్కడ ఆయన ఏదో ఇస్తాడని బతకు ఆయన నీ మనస్సు నుండి మరపు రాకుండా ఉండడం కోసం ఇది తెలుసుకో ఎప్పుడు మనస్సు నుంచి మర్చిపోకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా అందుకు యోగస్థ కేవలం ఈశ్వరార్థం ఇక్కడొక మాట అంటారు భగవత్పాల్ వారు కర్మయోగి నిష్కామ కర్మయోగి ఎలా ఉండాలంటే త్రాపి ఈశ్వర మే తుష్యత మితి సంగం త్యక్వ ఈశ్వరుడు తృప్తి చెందుగాక అని సంగము కూడా విడిచిపెట్టాలి అన్నాడు చూడండి ఇక్కడ ఏమి విషయం ఇక్కడ అది అనుకున్నా నువ్వు చేసే కర్మ ఈశ్వరుడు సంతోషించాలను పొటమరించింది ఈశ్వరార్థం అని చాలా ఇక్కడ అది ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ అది ఒక సమిధ వేస్తున్నప్పుడు అగ్నికో ముక్క నీకో ముక్క అని మొత్తం వేయు అలాగే ఈశ్వరార్పణం చేసినప్పుడు అటువంటి బుద్ధి ఉండాలి కొంత మళ్ళీ నీ వైపు ఆయన వైపేంటి ఇక్కడ అందుకే త్రాపు ఈశ్వరే మరి సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ అనే అర్థం చెప్పాడండి అద్భుతం అసలు నిష్కామ కర్మయోగంలోనే ఈ కోరిక ఆ కోరిక లేదు లాభము నష్టమా రెండూ లేవు అటువంటిప్పుడు మళ్ళీ నిష్కామ కర్మయోగంలో ఉంటూ సిద్ధి అసిద్ధులు ఎందు సమము కలిగి ఉండు అని మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే నిష్కామ కర్మయోగంలో ఉన్నవాడికి సిద్ధి అసిద్ధి వేరు సకామ కర్మయోగంలో ఉన్నవాడికి లాభం నష్టం అర్థం వేరు నిష్కామ కర్మయోగంలో ఉన్నవాడికి సిద్ధి అసిద్ధులు అంటే రెండు ఉంటాయట జాగ్రత్తగా వినండి ఇక్కడ అది పట్టుకోవాలంటే షార్ప్నెస్ ఉన్న మేధస్సు పట్టుకోగలిది అది మా ఆదిశంకర భగవత్వాలు వారు ఆయన పట్టుకుని అడగ సత్వశుద్ధిజా జ్ఞానప్రాప్తిలక్షణ సిద్ధి తద్విపర్యజా అసిద్ధి తయో సిద్ధ్యసిద్ధ్యో అపితుల్య భూత్వా కురు కర్మాణి ఇది చాలా గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ నిష్కామకర్మయోగం చేస్తే చిత్తశుద్ధి లభిస్తుంది అని కదా కడుకో నిష్కామకర్మయోగం చేసి నాకు ఇంకా చిత్తశుద్ధి లభించిందా అని చూసేవంటే నీకు సిద్ధి మీ గొప్పగా చెప్పాడు ఇక్కడ అందుకే సత్వశుద్ధిగా జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి తద్విపర్యజ అసిద్ధి ఒక ఆవిడ నెల రోజులు జపం చేసి ఇంత జపం చేస్తున్నాను ఇంకా నాకు చిత్తశుద్ధి రాలేదు జ్ఞానం రాలేదు అన్నదంటే మన సిద్ధి మీద దృష్టి ఇది చెప్తున్నాడు ఇక్కడ అది కూడా ఉండరాదుటండి చూడండి నిష్కామ కర్మయోగం అంటే అది కనుక ఈశ్వరార్థం అనే భావం ఉండాలి నాకు చిత్తశుద్ధి వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోకూడదు అలాంటిదంటే జపం చేస్తున్నప్పుడు మేరు పూసి వచ్చిందా మధ్యలో చెక్ చేయడం నట్లేదట ఇక్కడ ఇంకా అక్కడదాకా వెళ్ళలేదు మధ్యలో చెక్కింగ్ ఏమిటంటే ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఇంకా మేరు పూసరాలదండి ఎంత దాకా పూర్తి అయిపోతుందా అని కొంతమందికి జపం అయిపోయిందని సంతృప్తి జపసిద్ధి అంటే అదే ఇవాళ జపం అయిపోయింది అదో తృప్తి అంతేగాని జప అనుభూతి కానీ జపసిద్ధి కానీ లేని పరిస్థితులు ఉంటే ఇవన్నీ ఉంటాయి అవస్థలు అందుకే నిష్కామ కర్మయోగంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈ శ్లోకం దగ్గరికి వచ్చిన వాడు ఎంత పదులుగా చెప్పారు చూసారా అందు గీతా శ్లోకాలు ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలో నువ్వు ఎక్కడో కింది స్థాయిలో అర్థం లేకపోతే తృప్తి పడిపోయినా నాకు అర్థమైపోయింది అర్థమైనా చప్పట్లో కొట్టి నీకు ఇక్కడ కానీ సిద్ధ్య సిద్ధో సమోభూత్వ అంటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ద్వారా లావర్చిన జ్ఞానము అది సిద్ధించింది సిద్ధించలేదు అనే దృష్టిని కూడా విడిచిపెట్టి సమదృష్టితో ఉండు సమోభూత్వ అంటే ఆ రెండిటి ఎందు ఇటు అటు కూడా చదవని దృష్టిని సమబుద్ధి అంటారు సమత్వం యోగ ఉచ్యతే సమత్వమే యోగము యోగానికి డిఫినిస్ట్ ఇచ్చినవి ఇప్పుడు యోగస్తక్కురు కర్మానికి వెళ్ళండి సమత్వమే యోగం అని చివరికి చెప్పి యోగస్తక్కురు కర్మ అని అంటే సమబుద్ధిలో నిలిచి సమబుద్ధిలో నిలిచినప్పుడు ఆ కర్మని చక్కగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం రెండూ ఉన్నాయి అంతేగాని ద్వంద్వములు కానీ సంగము కానీ లేదు అదే శుద్ధమైన యోగం అదే సమత్వ స్థితి అది యోగము ఈ సమత్వంతో కూడినటువంటి సమత్వ కలిగినటువంటి యోగము కంటే ఫలాకాంక్షతో చేసే కర్మ ఎం ఎంత నీచమైనదో తెలుసుకో అంటే అధస్థితిలో ఉన్నది సుమా అనే మాటని ఇక్కడ వివరిస్తున్నాడు ఎంత అందంగా చెప్తున్నాడంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దూరేణ శ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ దూరేణ బుద్ధియోగాత్ బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరంగా ఉంది సుమ అంటే దీనికి దానికి హస్తిమశకాంతరం అని చెప్పినట్టు అంత దూరం ఉందయ్యా అని అడిగడ ఏంటి సకామ కర్మ కర్మ అన్నట్టు సకామ కర్మ బుద్ధియోగము కంటే చాలా దూరంలో ఉంది అంటే దీనికి దానికి ఎంతో దూరం ఉంది అది సకామంగా చేసే కర్మకి బుద్ధియోగముతో కూడిన దానికి అంటే ఇంతవరకు నిష్కామ కర్మయోగానికి మరొక పేరు బుద్ధియోగం ఇది తెలుసుకోండి మరొక పేరు పెట్టాడు ఇక్కడ ఎన్ని పేర్లో సమత్వము నిష్కామము ఈశ్వరార్పణము నిస్సంగము నిర్ద్వంద్వము నిస్త్రైగుణ్యము ఇన్ని పేర్లు ఆ నిష్కామకర్మ యోగానికి చెప్పబడ్డాయండి ఇక్కడ అదే దానికి మనం అనుకునేటువంటి సకామకర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి హస్తిమశకాంతరం ఏనుక్కి దోమకున్నంత తేడా కంపేర్ చేయడానికి కూడా అంత దూరం ఉందయ్యా అందుకే ఇది బాగా అలవాటైపోయిన మనకి ఆ ఉత్కృష్ట స్థితి గురించి చెప్తూ ఉంటే అందుకోలేని ఒక తనం వచ్చి నిద్రాదులు తమస్సు ఆవరిస్తూ మనకి ఇక్కడ ఇది తెలుసుకోవాలి అందుకు ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఏంటంటే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ యోగాత్ అనే మాటకు అర్థం ఏంటంటే సమత్వభుక్తియుక్తం ఈశ్వరారాధన కర్మ ఏ తస్మాత్ కర్మణ సకామకర్మ దూరేణ హ్యవరం అంటారు భగవత్పాదులు అంటే సమత్వ బుద్ధితోనూ ఈశ్వరార్పణ బుద్ధితోనూ చేసే కర్మ కంటే సకామకర్మ ఎంతో నీచమైనది అవరము అంటే నీచస్థితికి చెందినది ని అంటే నిమ్మన స్థాయికి చెందినది దిగువ తరగతికి చెందినది అన్నాడు ఇది సకామకర్మ అంత నీచమైనది నీచము అంటే క్రిందనున్నది అని అర్థం ఇది బాగా తెలుసుకు అత్యంత క్రిందనున్నదాని నీచం అంటారు పైదాన్ని ఉచ్చము ఇక్కడ ఎంత తేడా ఈశ్వరార్పణ బుద్ధితో సమత్వ బుద్ధితో చేసే కర్మ కంటే ఈ సకామ కర్మ ఎంతో దూరముంది నీచస్థాయిలో ఉన్నది అందుకే హే అర్జున సమత్వ బుద్ధితో ఈశ్వరాపణ బుద్ధితో కూడిన దాని ఎందే నువ్వు శరణు వేడు బుద్ధవు శరణం అన్విచ్చ ఆ సమత్వ బుద్ధితో ఈశ్వరాత్పణ బుద్ధితో ఏదైతే ఉన్నదో ఆ యోగాన్ని శరణు వేడు అంటే అర్థం ఏంటి దాన్నే నువ్వు కనుక మనకి కర్తవ్యం మోక్షం కావాలనుకున్న వాడికి భగవానుడు చెప్పిన కర్తవ్యం ఏమిటి కర్మ చేసేటప్పుడు సమబుద్ధి కలిగి ఉండు ఈశ్వరాపణ బుద్ధి కలిగి ఉండు ఇదొక్కటి ఇదేం కష్టమా అండి ఇది నీ నిన్ను నువ్వు అలవాటు చేసుకోవాలి శిక్షణనిచ్చుకోవాలి ట్రైన్ చేసుకోవాలి దీంట్లో మొదట సకమంగానే ప్రారంభమవుతుంది కానీ నువ్వు సాధన ద్వారా ఇవాళ బోధ విన్నావు గనక ఇంప్లిమెంటేషన్లకు తెచ్చుకోవాలి రేపటి నుంచి రేపటి నుంచేమిటి ఈ క్షణం నుంచి రేపని పెట్టేస్తే వాయిదాలు అయిపోతాయి ఈ క్షణం నుంచి తెచ్చుకోవచ్చు నేను పెద్ద కష్టం అండి ఎంత ప్రశాంతంగా బతకచ్చో తెలుసా నీ విద్యుక్త కర్మను చేస్తున్నావు అప్పుడు నీకు అయ్యో ప్రపంచాన్ని గుర్తించలేదని బాధ ఉండదు ఎందుకు ఈశ్వరార్పణేం చేశావుగా ఆ బాధ లేదు చక్కగా చేసుకుంటున్న ఈశ్వరాత్మ బుద్ధితో సుఖ దుఃఖాలను దృష్టిలో పెట్టుకోలేదు సిద్ధ్యశుద్ధుని దృష్టిలో పెట్టుకోలేదు శాంతి వచ్చింది అందుకే నాయన బుద్ధం అన్విచ్చా ఎల్లవేళలా కూడా ఇటువంటి బుద్ధి అంటే సమత్వ రూప ఈశ్వరాత్మన రూప బుద్ధి ఎందే నువ్వు శరణాన్ని అన్విచ్ఛా ఆశ్రయించు దాన్ని ఆశ్రయించు పూర్తిగా ఎందుకంటే ఫలం హేతువుగా పెట్టి పనిచేసేవారిని కృపణులు అంటారు అది మాట కృపణ ఫలహేతవ కృపణులు కృపణు అంటే దీనులు మనం చెప్పుకున్న పిరికివాళ్ళు చేతకాని చవటాయిలు ఇన్ని అర్థాలు ఉన్నాయి కృపణ శబ్దానికి ఎక్కడ చెప్పుకున్నా ఈ శబ్దం నేను చెప్తున్నది క్లాసు అంత శ్రద్ధగా విన్న వాళ్ళకి తెలుస్తుంది కార్పణ్యదోషోపహత స్వభావ దగ్గర కృపణస్వ భావం కార్పణ్యం గుర్తుందా హా అంత గుర్త మననం ఎక్కడుంది అందుకే శ్రద్ధావంతుల కోసమే శ్రమ వేల మందులు ఒకరిద్దరు శ్రద్ధావంతులు ఉంటారు వారి కోసమే ఇది అందుకే చెప్తున్నాయి ఇంత కంఠస్పష్టం తెలుసుకోండి ఇక్కడ అటువంటి శ్రద్ధావంతులు గ్రహించవలసింది కృపణ ఫలహేతబ అద్భుతంగా చెప్పేశాడు ఎవడు ఫలాన్ని హేతువుగా తీసుకుని కర్మలు చేస్తారో వాళ్ళు ఎవరు నీచస్థాయికి చెందిన వాళ్ళు అంతేకాదు వాళ్ళు కృపణులు దీనులు చెవటాయిలు పిరికితనం కలవారు ఇన్ని మాటలు చెప్పాడండి ఇక్కడ ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు ఒక ఉపనిషద్వాక్యాన్ని చెప్పుకున్నా ఇప్పుడు గుర్తు చేసుకుందాం సరిగ్గా ఈ మాట మనకి బృహనారణ్యుక్క ఉపనిషత్తులో యాజ్ఞవైకుడు గార్గ్యతో చెప్తున్నది యోవాయేత దక్షరం గార్గ్య విదిత్వ అస్మా లోకాత్పైతే సకృపణ ఎవడైతే బ్రతుకుండగాని బ్రహ్మమును తెలుసుకోడో బ్రహ్మమును తెలుసుకోకుండానే చచ్చిపోతాడో వాడిని కృపణుడు అనాలి అన్నారు ఇక్కడ అంతేగాను ఒక పిరికివాడు అని ఎవడిని పెడితే వాడిని నువ్వు అనేస్తావు కానీ అసలు కృపణుడు అసలు దరిద్రుడు ఎవరయ్యా అసలు పిరికివాడు ఎవరయ్యా అసలు వ్యర్థ జన్మ ఎవరిదయ్యా అంటే ఎవడు ఈ జన్మ పొంది కూడా బ్రహ్మమును తెలుసుకోకుండా మరణిస్తాడో వాడు వ్యర్థుడు అది కృపణ శబ్దానికి వాడారు అది ఇక్కడ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ ఫలహేతువుగా కర్మ చేసేవాళ్ళు కృపణులు అంటే అర్థం వాళ్ళు బ్రహ్మమును పొందకుండానే పోతారు అని అన్వయించుకోవాలి అది తెలుసుకోవాల్సింది అది ఎవడు ఫలాకాంక్ష కలిగి కర్మలా వారు పరమాత్మని పొందలేరు ఇది సారభూతవాక్ష్యం మరి కర్మలు చేసి పరమాత్మను పొందడం ఎలాగా అంటే సమబుద్ధితో పరమాత్మకు అర్పణ బుద్ధితో చేస్తే వాళ్ళు మోక్షం పొందగలరు ఇందులో ఏమీ కన్ఫ్యూజన్కి అవకాశమే లేదు అంత క్లియర్ కట్గా చెప్పేశాడు కనుక నేను ఎందుకు మా కర్మ ఫలహేతుర్భూ అని చెప్పానంటే కృపణాహ ఫలహేతవహ అని చెప్పాను కనుక ఇది అందుకే ద్వంద్వాల దాడికి తట్టుకోవాలంటే సమత్వ బుద్ధి ఉండాలి సంఘం విడిచిపెట్టాలి సంఘం ఉన్నంతకాలం ద్వంద్వాల దాడి ఉంటుందండి వీడు నావాడు వీడి పైవాడు అనుకున్నంత సేపు కూడాను మనకి ద్వంద్వముల దాడి ఉంటుంది సుఖ దాడి అది ఉన్నంతసేపు నీ కర్మలో పెర్ఫెక్షన్ లేదు ఇది తెలుసుకో అందుకే బుద్ధియుక్త జహాతి ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ్యస్వ యోగ కర్మసు కౌశలం ఇవాళ ఎన్ని బుల్లెట్ పాయింట్స్ వస్తున్నాయో స్వామివారి దగ్గర నుంచి యోగ కర్మసు కౌశలం యోగ కర్మల ఎందు నేర్పరితనము నేర్పరితనం అంటే స్కిల్ కదా అవునండి ఇంజనీరింగ్ స్కిల్ ఉంటేనే నువ్వు బిల్డింగ్ కట్టగలవు ఏ పని చేయాలో దాని సంబంధించి స్కిల్ కావాలి కదా అది ఎలాగుండాలి అది కాదు కానీ ఈ స్కిల్ ఉండాలిటండి యోగ కర్మసుకౌలం బుద్ధియుక్త బుద్ధియుక్త అని ప్రతిసారి ఇక్కడ తెలుసుకోవాల్సింది బుద్ధి యోగంలో సమత్వ బుద్ధి కలిగిన వాడికి క్రమంగా జహాతీహ ఉభే సుకృత దుష్కృతే సుకృత దుష్కృతాలు రెండూ విడిచిపెట్టేస్తాయి వాడిని అన్నాడు ఇక్కడ అంటే పాపపుణ్య కర్మ బంధములు రెండు విడిచిపెట్టేస్తాయి ఎవరికి బుద్ధియుక్తుడికి తస్మాత్ యోగాయుజస్వ కాబట్టి అర్జున అటువంటి యోగమునకై ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి నువ్వు ఏం చేయాలి ప్రయత్నించాలి ఎఫర్ట్ అంతా అలా అవడానికి ప్రయత్నించు అంతే కదండి మన నిజంగా మోక్షం కోసం ఇంత మార్గం స్వామి చెప్పాడు అంటే అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అదే తస్మాత్ యోగాయుజస్వ ఇక్కడ యోగము బుద్ధి రెండు శబ్దములు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సమత్వ దృష్టితో ఈశ్వరార్పణ బుద్ధితో కూడిన స్థితికి యోగం అని పేరు ఆ యోగమునకై ఆ బుద్ధికై ప్రయత్నించు ప్రయత్నిస్తే ఏమో ఇహ ఇక్కడే సుకృతు దుష్కృతులు అంటే పుణ్యపాప కర్మలు వాటి ఫలాలిన సుఖదుఖాలు జయించి ముక్తిని పొందుతావు అందుకే యోగము కర్మస కౌశలం నేను చెప్పిన సమత్వరూప యోగ రూపమైన మార్గం అదే కర్మల ఎందు కౌశలము సుమ కౌశలమంటే కుశలస్య భావం కౌశలం కుశలస్య కుశలంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు చాలామంది కుశలం అంటే అర్థం ఇప్పుడు తెలియాలి నేర్పరితనం అర్థం ఇక్కడ నిజంగా కుశలం ఎప్పుడు అంటే ఎవడైతే ఈ విధమైన దృష్టితో ఉంటాడో వాడికి మాత్రమే కుశలము మిగిలిన వారికి లేదు తెలుసుకోండి ఇక్కడ కానీ కర్మశ కౌశలం అంటే ఇదే అర్థం ఈశ్వరార్పణ బుద్ధితో ఉండాలి సమబుద్ధితో ఉన్నవాడు వాడు మాత్రమే కుశలంగా ఉంటాడండి మిగిలిన వాళ్ళని ఏమంటే కుశలంగా ఉన్నారంటే వీడికి విన ఓపిక వీడికి చెప్పే తీరిక లేదు కనుక బాగానే ఉన్నారని చెప్పిపోతాడు కూర్చోబెడితే ఏకరువు పెడితే బోడు దుఃఖాలు ఉంటాయి కానీ నిజంగా కుశలం ఎవడికి ఇప్పుడు తెలిసింది కదా సమబుద్ధి ఈశ్వరాపణ బుద్ధి ఉన్నవాడికి కుశలం ఎంత చక్కటి మాట చెప్తున్నాను ఏది చేసినా నాకు అర్పించేవయ్యా సమబుద్ధి కలిగి ఉండేవయ్యా నాకు అర్పించేసే ఫలితం ఏమిస్తాడా అని మళ్ళీ నా చేయివైపు తోడుకయ్యా అని అడిగడు నేనేమిస్తాను అది ఇస్తాను అది అనుభవించడమే నీ పని ఎంత చక్కగా స్వామి చెప్పాడు ఎంత అభయాన్ని ఇచ్చాడు మనకి అటువంటి బుద్ధి కలిగితే జహాతి ఇహా ఇహ అనే మాట ఇక్కడే నిన్ను విడిచిపెట్టేస్తాయి అందుకే భగవద్గీత చెప్పే మోక్షం చచ్చేక దొరికేది కాదు బ్రతికుండగానే దొరికేది తెలుసు బ్రతికుండగానే దొరుకుతుంది ఇంకేమున్నది దేన్ని పొందాలో వాడిని పట్టుకున్నావు ఈశ్వరార్పణం అయిపోయింది ఇక్కడ ఏది బంధిస్తుందో దాని నుంచి విడిచిపెట్టి సమత్వ బుద్ధి పొందావు ఈ రెండు ఉన్నప్పుడు ఇక్కడే మోక్షమైంది ఇంకేమున్నది అందుకే ఇటువంటి కర్మయోగి కర్మను ఆచరిస్తున్నప్పటికీ ముక్తస్థితిని పొందగలడు సుమా అని చక్కగా చెప్పి బంధకారకమైన కర్మను బంధం మోచకంగా మార్చడమే కౌశల్యం అది యోగ కర్మసు కౌశలం కర్మలలో నేర్పరితనమే యోగము సమత్వం యోగ ఉచతే ఇప్పుడు యోగ కర్మసు కౌశలం ఈ రెండు వాక్యాలు గుర్తుపెట్టుకోండి ఇది ఎలాంటిది అంటే కర్మ చేస్తే బంధం చేయకపోతే పాపం ఎలాగో అంటే పనస్తలు తినాలనుకున్నవాడికి పనస పొండు ఒలిస్తే ఒక బాధ అని అంటుకుంటేట దానికి ఏం చేశానంటే చేతికి నూనె రాసుకుని తీస్తాడు అలాగే నువ్వు కర్మనే పనసత్వం తీయడం కోసం సమబుద్ధి ఈశ్వరార్పణమనే దాన్ని అలవాటు చేసుకుని కానీ కర్మని ఆచరిస్తే అది నేను అంటదు ఇది అలవాటు చేసుకోవాల్సింది అది యోగ కర్మసు అందుకే కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త జన్మబంధ వినిర్ముక్తా పదం ఇది నేను చెప్పిన కర్మయోగానికి ఫలం ఏమిటో చెప్తున్నాడు ఫలం చెప్పకపోతే మరి ఫలాకాంక్షలు లేకుండా చేయమన్నారు కదండి అంటే ఫలాకాంక్షలు లేకుండా చేయమన్నారు కానీ ఫలం లేదన్నానా ఫలముంది అది కైవల్యం ఫలం మోక్షం అనే ఫలం మరి మోక్షమనే ఫలం కోసం చేసినప్పుడు సకామం కదా అంటే మోక్షకాంక్ష భక్తి మోక్షము జ్ఞానము ఫలములు అనిపించుకోవు కామం అనిపించుకోదు తెలుసుకోండి ఇక్కడ మోక్షం కోసం చేయడం కామనం కాదు భగవంతుడి కోసం చేయడం కామనం కాదు కృష్ణప్రాప్తి కోసం తప్పించిపోయింది గోపిక కనుక కామం అనడానికి వీలు లేదు స నిరోధ రూపత్వాత్ అంటారు నారదుల వారు భక్తి సూత్రాల్లో కానీ భగవత్కామం కామం కాదు మోక్షకామం కామం కాదు కనుక నేను దీనికి మోక్షం అనే ఫలాన్ని ఇస్తున్నాను అని చెప్పేటెప్పుడు వెంటనే నిష్కామ కర్మయోగం దేనికి చేస్తాడు మోక్షం కోసం అప్పుడు కామం అయిపోలేదు అప్పుడు నిష్కామం ఎలా అయింది అంటే మోక్షం కామం కాదు కనుక అది కామాలంటే తగలు పెట్టేస్తుంది అది కామం కాదు కాదు కామం కాదయ్యా అని అడిగడా ఎంత గొప్పగా అందుకే దీనివల్ల వచ్చే ఫలితం ఏంటంటే కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషిణ మనీషిణ అంటే తెలివైన వారు అంటే ఇలా ఈశ్వరాత్మబుద్ధితో చెయ్యని వాళ్ళకి పేరేమిటి తెలివి లేని వాళ్ళు మనీషిని తెలివైన వారు సమబుద్ధితో కర్మఫలాన్ని త్యజించి జన్మబంధ వినిర్ముక్త జనన మరణ రూప సంసార చక్రము నుంచి ముక్తి పొందుతారు ముక్తి పొందుతారు అంటే దీని నుంచి విడిపోతే అయిపోతుందా ఇక్కడి నుంచి విడిపోవడం కాదు మంచి చోటుకు వెళ్ళాలంతే కదా అది కావాలి ఎందుకంటే ఒక ఆయన జైలు నుంచి విడుదల చేస్తాడు బోర్ము నేర్చెట్ట ఎందుకంటే బయటకు వెళ్తే ఈ తిండి ఎక్కడ దొరుకుతుందండి ఈ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ సంసారం నుంచి విడిచిపెట్టడం ఎంత అవసరమో దానికి మించిన ఒక ఆనంద స్థితి కావాలి అది చాలా ప్రయోజనం అందుకే జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం అనామయం అంటే ఏ బాధ లేనటువంటి ఏ వికారము లేనటువంటి పరమ పదాన్ని పొందుతారు కనుక నిష్కామ కర్మయోగానికి ఫలం ఏమిటి ఇంతమందులు ఇంతమంది అయినా అనామయం చెప్పింది చెప్పండి మీరు మీరు కొత్త టర్మినాలజీలు తేవద్దు ఇక్కడ అనామయమైన స్థితిని పొందుతారు అనగానే మోక్షాన్ని పొందుతారు కైవల్యాన్ని పొందుతారు సంసార బంధము నుండి విడివడి అంటే మోక్షము మోక్షం అంటే విడుదల జనన మరణ రూప సంసారము నుంచి విడివడట మోక్షము ఆ మోక్షం వల్ల ప్రాప్తించే ఆనందము అనామయం పదం ఏ వేదన లేనటువంటి నిర్వికారమైనటువంటి పరమ పొందుతారు కానీ నిష్కామ కర్మయోగానికి ఫలము కైవల్యమే ఇది చెప్తున్నాడు అంత చక్కగా కనుక అర్జున కర్మణ్యే అధికారిస్తే అధికారం అంటే నాకు మోక్షం రాదేమో అనుకోవద్దు దాన్ని ఇలా చేసినట్లయితే నువ్వు కైవల్యాన్ని పొందుతావు అని చక్కటి మార్గాన్ని ఎక్కడ విషయం నుంచి దూరం వెళ్ళిపోకుండా అర్జునుడికి ఏది అవసరమో అది అంత చక్కగా చెప్పాడు జగద్గురువు ఎందుకంటే నాయన ఒక్కడ బాగా గుర్తుపెట్టుకో మోహాన్ అనేటువంటి కాలుష్యం నుంచి నీ బుద్ధి దాటకపోతే నీకు వైరాగ్యం ఎక్కడి నుంచి కలుగుతుంది వైరాగ్యం కలగకపోతే నిష్కామకర్మేలా చేస్తాం అందుకే వైరాగ్యం కలగాలి వైరాగ్యం కలిగితేనే నిష్కామకర్మ చేస్తాండి ఇప్పుడు వైరాగ్యం అనేది కొత్తవాడు కూడా ఎంటర్ అయ్యాడండి ఇప్పటివరకు అమ్మయ్య ఇది హాయిగా అర్థమైపోయింది బాగుంది అనుకుంటే ఇప్పుడు కొత్తది వచ్చింది ఎలిమెంట్ ఏమిటి వైరాగ్యం వైరాగ్యం లేకపోతే ఫలత్యాగం ఎక్కడొస్తుంది ఫలత్యాగం చేయాలంటే వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఉంటే కానీ ఫలత్యాగం చేయాలి వైరాగ్యం చాలా అవసరం వైరాగ్యం దేనివల్ల అంటే విషయ దోష దర్శనం వల్ల వైరాగ్యం వస్తుంది ఉదాహరణకి మీకు చాలా ఇష్టమైన పాయసం పండి పెట్టుకున్నారు ఇంట్లో సో అది స్నానం చేసుకొచ్చి తిందామనుకుని వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక చెప్పారు అది విష్ అన్నాడు ఎందుకంటే ఇప్పుడు చూసినా అది కుక్క ముట్టుకుందండి అన్నాడు అది ఎంతో ఇష్టంగా పెట్టుకున్న పాయసం కుక్కొచ్చి నాలుగు పెట్టిందని కానీ మరి తాగట్లేదు చూసావా కుక్క నాలుగు పెట్టడం నువ్వు చూసావా లేకపోతే అందులో కుక్క నాలుగు కనబడుతుందా కానీ కుక్క నాలుగ పెట్టింది అనగానే దాన్ని విడిచిపెట్టేసావు అంత ఇష్టమైనటువంటి పాయసం అది కుక్క ముట్టిందోనో పాము విషం కలిసిందో అని చెప్పగానే ఆ రుచి వాసన అలాగే ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేశావు అంటే ఇష్టమైనది అయినప్పటికీ విష విమిశ్రితం అవగానే విడిచిపెట్టేశావు అలాగే ఆసక్తి కలిగిన విషయాల్లో దోషాలను తెలుసుకోగలిగితే కూడా చేస్తావు ఇవాళ ఎంతో ప్రీతిని తీసుకుని ఎంత ఏడిపిస్తున్నాయో తెలుసుకో అన్నీ నీ ఎక్స్పీరియన్స్లోనే కాదు ఇతర ఇతరుల ఎక్స్పీరియన్స్ నుంచి కూడా తెలుసుకోవాలండి ఇక్కడ ఒక ఆయన అన్నాడు అవండి నేను పెళ్లి చేసుకుంటున్నాను అండి గుడ్ న్యూస్ అన్నాడు ఎవరికన్నాడే నాకు గుడ్ న్యూస్ కాదు నీకు పెళ్ళితే నా గుడ్ న్యూస్ ఎందుకు నీకు గుడ్డు పెళ్ళి అలాగే అనిపిస్తుందని చెప్పాడు ఒక ఆయన తర్వాత దాని బాధలు ధరకున్నాయండి ప్రతి ఉంటుంది ఇది తెలుసుకున్నప్పుడు వైరాగ్యం కలగాలి వైరాగ్యం కలగాలి చెప్పేసి ఇవన్నీ విడిచిపెట్టి కర్మభృష్టి వెదురుగుతావా ఇప్పుడు ఏదీ చేయలేవు నువ్వు అప్పుడేం చేయాలి అంటే నీ స్వకర్మని చేసుకుంటూ ఈశ్వర బుద్ధితో సమబుద్ధి కలిగి ఉంటూ ఉంటే తరించిపోతాయి ఇది అందమైన విషయం అందుకే యదా మోహకలిలం బుద్ధిర్ తదా గంథాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య నీ బుద్ధి ఎప్పుడైతే ఈ మోహం నుంచి పూర్తిగా బయటపడుతుందో మోహం అనడానికి ఒకటే మాట చెప్పారు మోహంకి ఎన్నైనా మోహం అనేక రకాల వికారాలతో ఉంటుంది కనుక ఇది ఏదైనా నిర్వచించుకోవచ్చు కానీ మోహం అనే మాటకు ఒకటే గురువుగారు చక్కగా చెప్పారు అవివేక రూపం కాలుష్యం అవివేకమనే కాలుష్యమే మోహం అన్నాడు వివేకం అవివేకం నేను మీకు చెప్పక్కర్లేదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొనలేకపోవటే కాలుష్యం అదే మోహం మరొకడు పొల్యూషన్ అంటే అదే ఇక్కడ సత్యమేదో అసత్యమేదో విచారణ చేయకుండా మనసులో గుర్తు ఎవరికి తెలియదండి సత్యమే అసత్యం చెప్పండి నేను ఉపన్యాసం చెప్పాలా అనిత్యము అసత్యము ఏదో అందరికీ తెలుసు సత్యవస్తువు ఏదో ప్రవచనాలు ఇప్పుడు ఎన్ని విన్నామో పెద్దాల్లో నగరిస్తున్నాం అక్కడ కానీ అవివేకం నిలబడ్డం లేదే అదే మోహం అంటే ఇక్కడ అన్నారు ఇక్కడ మోహం అనే మాట ఇక్కడొచ్చిందండి అది మోహం మోహం అంటే విపరీత భావన అసంభావన రెండు రూపాలతో ఉంటుంది ఇక్కడ అసంభావన అంటే అసలు లేదు విపరీత భావన అంటే ఒకదానికోటి అనుకోవడం అసలు తెలియకపోవడం ఒకదానికోటి అనుకోవడం ఇది మాయ యొక్క మరొక స్వరూపం అగ్రహణం అన్యథాగ్రహణం అని కూడా ఇక్కడ అదే అవివేకం ఈ అవివేకమనే దాని నుంచు నువ్వు కానీ బయట పడకపోతే వైరాగ్యం కలుగుతుంది కనుక దీని నుంచు నువ్వు అతితరిష్యతి దాటినట్లయితే తదా గంతాసి నిర్వేదం అప్పుడు నువ్వు నిర్వేదాన్ని పొందగలవు ఇక్కడ నిర్వేదం అనే మాటకి వైరాగ్యం అనే అర్థం వైరాగ్యాన్ని పొందగలవు కానీ వివేకం కలిగి నీ బుద్ధిని మోహం నుంచి దాటించితే వైరాగ్యాన్ని పొందగలవు కానీ వైరాగ్యం పొందాలంటే వివేకం అప్లై చేయి దీని యొక్క అది అప్లై చేస్తే వైరాగ్యాన్ని పొందుతావు వైరాగ్యం దేని పట్ల అంటే శ్రోతవ్యస్య శృతస్యచ విన్నది వినాల్సినది ఈ రెండిటిపై వైరాగ్యం కలుగుతున్నాడు విన్నది వినాల్సినది రెండింటిపై వైరాగ్యం కలుగుతుంది అన్నాడు ఇక్కడ అంటే నువ్వు ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి ప్రపంచం ఇకపై అనుభవించబోయేది ఈ రెండింటి విషయంలోనూ నీకు వైరాగ్యం కలుగుతుంది అని దీని యొక్క అర్థం ఇక్కడ అదేవిధంగా విన్నది వినవలసినది అంటే అర్థం విన్నది అంటే నువ్వు ప్రస్తుతము నిఘలోకసుఖం పరలోకసుఖం అది వినవలసినది అంటే తర్వాత పొందవలసినది కానీ రెండిటికీ సంబంధించినది అని అర్థం చెప్తున్నారు ఇక్కడ ఇది గమనించుకొని అటువంటి మోహకలిరం దాటితే గాని నిర్వేదం రాదు నిర్వేదం వస్తే గానీ నీకు జగద్వశ్యములపై వైరాగ్యం కలిగి సుస్థితి ఏర్పడదు అందుకే అటువంటి వైరాగ్యంతోనే నువ్వు సకామ కర్మలపై ఆసక్తిని తగ్గించుకోవాలి ఫలాసక్తి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అన్నాడు కదా అది దేనితో విడిచిపెట్టాలి వైరాగ్యంతో విడిచిపెట్టాలి వైరాగ్యం దేని వల్ల కలుగుతుంది వివేకం వల్ల కలుగుతుంది అది కంటిన్యూటీ అది అందుకు చెప్తున్నాడు ఇక్కడ కానీ ఫలాసక్తి పోవాలి అంటే వైరాగ్యం కలగాలి వైరాగ్యం కలగాలంటే వివేకం కలగాలి వివేకం కలగాలంటే అవివేకం నుంచి బయటపడాలి ఇక్కడ శృతి విప్రతిపన్నాతే యథా నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్ శృతి విప్రతి విప్రతిపన్నాతే అంటే నానా విధాల మాటల వినడం వల్ల అయోమయానికి గురి అయిన నీ బుద్ధి పరమాత్మ ఎందు నిలబెట్టినట్లయితే నీకు పరమాత్మతో నిత్య యోగం ఏర్పడుతుంది యోగం అంటే పరమాత్మతో కలయిక అది యోగస్తరు కర్మ అంటే పరమాత్మతో కలిసి అంటే ఈశ్వరాపడ బుద్ధి ఈశ్వరారాధన బుద్ధే కదా అటువంటి యోగం నీకు కావాలి అంటే శృతి విప్రతిపన్న అంటే విన్న మాటల వల్ల విచలితమైన విప్రతిపన్న అంటే కదిలిపోయినా విక్షేపము అని అర్థం ఇక్కడ చెదిరిపోయిన అనేక మాటలు వింటే బోల్డ్ అంత కన్ఫ్యూజన్ అవునా ఒక ఆయన అన్నాడు పూర్వం చదవకముందు ఒకటే సందేహం ఉండేది చదివిన తర్వాత వంద సందేహాలు వచ్చాయనేం చేస్తాం ఇక్కడ ఏర్పడితే అదేవిధంగా ఈ మార్గం ఆ మార్గం బోలుడు అని మార్గాలు ఒక ఆయన ఏదో బ్రతికి బాగుపడ్డానికో ఆరోగ్యం కోసం స్తోత్రం ఇవ్వంటే వంద స్తోత్రాలు ఇచ్చేటట్టు ఒక ఆయన చదువుకోవడానికి ఓపిక అలా ఎన్ని వినబడుతుంటాయో ఎన్ని కనబడుతుంటాయో బ్రతుకులు ఏది పడితే చేయాలనిపిస్తుంది దానిలో కర్మలు పెరిగిపోతుంటాయి ఇలాగ వీటి వల్ల చెదిరిపోతుంది మనస్సు ఒక స్థిరత్వం ఏర్పడదు అలాగే సృష్టిలో ఎన్ని ఎన్ని విషయాలు ఒక ఆయన వస్తాడు యోగా చేస్తే మంచిదింటాడు ఇంకోటి తిండి తింటే మంచిదింటాడు ఇంకోటి కాకరకాయ రసం తాగితే మంచిది బోల్డ్ అని వింటూ ఉంటావు భయపడి వేవి పుచ్చుకోపోతేనే క్షేమం అనిపిస్తుంది నీకు ఈ శృతి విప్రతి నానా రకాలు వినడం వల్ల ఈ పని చేస్తే ఆ ఫలితం ఆ పని ఆ ఫలం కోసం ఇచ్చదు ఆ దేనికోసం ఇచ్చదువు ఇవన్నీ కూడా సకామకర్మలైపోయి శృతి విప్రతి పన్నా అని బుద్ధిని చెదరగొట్టేస్తాయి విక్షేపం ఏర్పడతాయి అలాంటి విక్షేపంతో కన్ఫ్యూజన్ అయిపోయిన బుద్ధిని జాగ్రత్తగా తీసుకొచ్చి నాపై పెట్టు అంటే సమాధౌ సమాధౌ అనడానికి అర్థం ఏంటంటే సమాధియతే చిత్తం అస్మిన్యు సమాధి సమాధి అర్థం తెలుసుకోవాలి సమాధి ఎందు బుద్ధిని పెట్టు ఇంతవరకు చెదిరిపోయింది కదా ఇది విని అది విని ఇది చేసి అది చేసే అని ఆ చెదిరిపోతున్న బుద్ధిని అటు వెళ్ళనివ్వకుండా సమాధి చేయి సమాధి చేయడం అర్థం పాతిపెట్టేయని కాదు ఇక్కడ సమాధియ్యతే సమ్యక్ ఆధియ్యతే సంపూర్ణముగా చక్కగా అంటే పుస్తకం టేబుల్ మీద సమాధి చేయన్నాడు టేబుల్ మీద సమాధి చేయడం అర్థం ఏంటి మళ్ళీ అటు పెడితే ఇటుపడిపోతుంది ఇటు పెడితే అటు పెడుతుంది కాకుండా ఎక్కడ పెడితే పడకుండా బుద్ధిగా స్థిరంగా ఉంటుందో అది పెట్టుట అలాగా అటు ఇటు చెదిరిపోతున్న చిత్తాన్ని సమాధౌ అంటే సమాధియతే చిత్తం అస్మిన్ సమాధి అస్మిన్ అంటే ఆత్మని అన్నాడు ఆత్మయందు ఆత్మయందు మనస్సుని స్థిరపరచు స్థిరపరచు అది సమాధి అంటే ఆత్మయందు అంటే మళ్ళీ మొదట చెప్పిన మాట నిశ్చలము శాశ్వతము సత్యము నిత్యము ఏదుందో అది దాని ఎందు చక్కగా కూర్చోపెట్టు అలా సమాధో పెడితే నిశ్చలా అచలా స్థాస్యతి తదా యోగం అవాప్స్ చెదిరిపోతున్న బుద్ధిని చక్కగా ఆత్మయందు పెట్టినట్లయితే నిశ్చలమై అచలమై అది నిలిచినట్లయితే నువ్వు యోగాన్ని పొందుతావు యోగాన్ని పొందుతావు అంటే కైవల్యాన్ని పొందుతావు పరమాత్మను పొందుతావు అంటే ఆత్మని ఆత్మయందు బుద్ధిని పెట్టుట అది బుద్ధిని పరమాత్మ ఎందు పెట్టుట మీరు ఇక్కడ పరమాత్మనండి భగవంతుడనండి దేవుడు అనండి అన్నీ ఒకే శబ్దాన్ని తెలియజేస్తున్నాయి దాని ఎందు పెట్టుట అంటే దీన్ని బుద్ధిని పరమాత్మయందు స్థిరపరచుట అది కావాలి ఆ స్థిరపరచని ఎలా చేయాలి నిశ్చల అచలా స్థాస్యతి తదా యోగం అవాప్సేసి అది నిశ్చలంగా అచలంగా సమాధి ఎందు ఉంచినట్లయితే నువ్వు యోగం పొందుతావు నిశ్చలం అంటే అర్థం ఏంటండి మీకు తెలియకు కాదు చలనము లేకుండా అచల అంటే చలనము లేకుండా ఏమిటండి ఇలాగా కృష్ణుడు పొరపాటుపడ్డా నిశ్చలముగా అచలముగా పరమాత్మయందుని బుద్ధిని పెట్టినట్లయితే ఏ దేనికదే పరిపూర్ణ ఉపదేశం ఇంతవరకు విన్నది ప్రతిదీ ఏ ఒక్కటైనా అంటే ఒక శ్లోకం దగ్గరైనా మెలకు వచ్చి విన్నట్లయితే ఆ శ్లోకం కూడా బాగు చేసేస్తుంది అది దేని అటు ఇటూ చెదిరిపోతున్నటువంటి బుద్ధిని పరమాత్మయందు నిశ్చలముగా అచలముగా స్థాస్యతి ఉంచినట్లయితే తదా యోగం వాప్స్యసి అప్పుడు యోగాన్ని పొందుతాం నిశ్చలముగా అచలముగా అంటే మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే కదులుతున్న కదలికని ఆపి చలనాన్ని ఆపి ఉంచుట నిశ్చలం చలనానికి అతీత స్థితిలో ఉంచుట అచలం అన్నాడు ఇక్కడ గొప్ప విషయం ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే కదలకుండా ఉంచవు అంటే బుద్ధుని అక్కడికి తీసుకొచ్చాం అక్కడ స్థిరపరచడాన్ని అచలం అంటారు ఇక్కడ తీసుకొచ్చి అటు ఇటు చదరకుండా ఉంచడాన్ని నిశ్చలం అంటారు అక్కడ దృఢంగా నిలపడాన్ని అచలం అది నిశ్చలం అచలం అందుకే అచలోయం సనాతన అక్కడ నిశ్చలోయం సనాతన అనలేదు పదం గుర్తుపెట్టుకోండి ఆ పరమాత్మ ఎందు అంటే దానితో తదేకం పోలేదు దాన్ని భిన్నముగా మరి ఉండకూడదు దానితో ఐక్యమైపోడు అది అచల స్థితి అంటే ఇదే అర్థం ఇక్కడ నిశ్చల అంటే చలనము లేకుండా చేయడం అచలం చలనాతీత స్థితికి తీసుకువెళ్లడం ఇది ప్రధానమైన అంశం ఇక్కడ ఎందుకంటే ఒక బాగా తిరుగుతున్న దాన్ని ఫ్యాన్ని ఒకసారి ఆపారు ఆపిన వెంటనే దాని చలనం చలనం ఆగింది కనుక నిశ్చలం అన్నావు కానీ అచలం రాలేదు చూడండి అంటే కొంతసేపు ఆపిన వెంటనే కొంతసేపు అలా తిరిగి తిరిగి తర్వాత ఆగిపోతుంది కానీ మొదటిది నిశ్చలం రెండవది అచలం కొంతమేరకు అర్థమైంటుంది ఇక్కడ అలా మొట్టమొదట ప్రయత్నపూర్వకంగా దీని నుంచి అటు పెట్టావు నిశ్చలము దాని ఎందే తాద్యం చెందించావు అది అచలము అది తెలుసుకోవాల్సింది ఈ రెండూ చేస్తే నువ్వు యోగాన్ని పొందుతావు సుమా దేని ఎందు సమాధి సమాధి అనగా ఇంతవరకు అత్యద్భుతమైనటువంటి విషయాన్ని వివరించాడు స్వామి అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై విప్రతిపన్న శృతి విప్రతిపన్న ఇది చేస్తే అది పొందుతా అది చేస్తే ఇది పొందుతా ఇది విని విని విని చెదిరిపోయిన మనస్సుని కుదురుగా భగవంతుడు ఎందుపెట్టు కనుక అన్ని సాధనల గొప్ప సాధన ఏమిటయ్యా అంటే పరమాత్మ ఎందు మనస్సును నిలబెట్టుట ఒకటి మరి ప్రపంచం ఉంది కర్మలుంటాయి కంటే ప్రతి కర్మ సమబుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో చేయి చాలా అయిపోయింది ఇంతే మొత్తం పరిష్కారం చెప్పాడు అప్పుడు హాయిగా యుద్ధం చేయొచ్చు ఇక్కడ ఇంకేమున్నది యుద్ధం చేస్తావు ఏం చేస్తావు ఇంకా నీ ఇష్టం ఎవరికైతే మనస్సా విధంగా నిలబెడుతుందో వాడు తర్కం చదువుకోవచ్చు వ్యవసాయం చేయొచ్చు వేదాంత బా మహానుభాడు ఎందుకంటే వాడు ఏది చేసినా వాడికి ఏది అక్కర్లేదు ఏది చేసినా బంధించదు కానీ చెయ్యాలి కనుక చేస్తున్నాడు కానీ దాని ఫలాకాంక్ష లేదు ఈశ్వరాపణ బుద్ధి ఇంత అందమైనటువంటి విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక మాట అన్నాడు సమాధి సమాధి అంటే సమ్యక్ ఆధియ్యతే పరమాత్మయందు బుద్ధిని నిలబెట్టి నిశ్చలము చేసి అచలెము చెయ్యు యోగాన్ని పొందుతావు అన్నావే అలాగే సమాధి స్థితిలో అచులుడయి ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఇక్కడ అలాంటి సమాధి స్థితిలో అలా ఉండిపోయిన అచులుడైన ఎలా ఉంటాడు అది తెలియాలి కదా ఇంత వెనుక వినడానికి చాలా బాగుంది పెట్టు అలా పెడితే శాంతిగా ఉంటావు బంధాలన్నీ పోతాయి ఇది వినడానికి చాలా బాగుంది అలా మనస్సును పెట్టిన వాడు ఈహా అన్నాం ఇక్కడే అన్నాం చచ్చేకెక్కడో మళ్ళీ వెళ్ళిపోతాడన్నది ఇక్కడే ఉంటాడన్నావే అలా బుద్ధిని ఇటువటు అటు చెదరనివ్వకుండా నీయందే అనగా పరమాత్మయందే లేదా ఆత్మయందే నిలిపినటువంటి వాడు అచల స్థితిని పొందిన వాడు ఎలా ఉంటాడు అలా స్థిరంగా తన ప్రజ్ఞను తన బుద్ధిని స్థిరముగా ఆత్మయ స్థితం చేసిన వాడు ఎలా ఉంటాడు వాడి లక్ష్యాలు ఏంటో చెప్తావా అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మొత్తం సాంఖ్యయోగంలో అర్జునుడు ప్రశ్న ఇక్కడొచ్చిందండి మొట్టమొదటంతో నాకు నువ్వే శ్రేయస్సు చెప్పు అని సరెండర్ అయిపోయాడు తర్వాత పరమాత్మ ఇప్పటి చెప్పినదంతా కూడాను పొందవలసిన గమ్యం చెప్పేశాడు గమ్యం జీవికి గమ్యం పరమాత్మని పొందిటియే పరమాత్మని పొందుటికి పరమాత్మ ఒక్కడే సత్యం మిగిలినవన్నీ అసత్యములు అనిత్యములను విచారణ చేస్తూ పరమాత్మని నిలిచిపోవడం సాంక్ష్యం అయితే ప్రపంచ వ్యవహారమే కర్మ నువ్వు ప్రపంచం అనిత్యం అంటున్నావు అనిత్యమైన ప్రపంచాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు అనిత్య ప్రపంచ వ్యవహారమైన కర్మ నేను చేయాలి నేను కర్మ మార్గంలో ఉన్నాను కదా అంటే కర్మ విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు ఆ కర్మని సమబుద్ధితో నాయందు అర్పణ బుద్ధితో చెయ్యు చేస్తే నువ్వు ఆ స్థితిని పొందుతావు ఇన్ ఇది చక్కగా చెప్పాడు ఇంతవరకు బాగుంది ఆ స్థితి ఏ స్థితి ఆనంద స్థితి అదే పరిపూర్ణ స్థితి అది అచల స్థితి ఆ స్థితిని పొందుతూ ఉన్నాడు చాలా బాగుంది ఆ స్థితి పొందాలని నాకు అనిపిస్తుంది కానీ పొందినవాడు ఎలా ఉంటాడో చెప్పు నాకు అది తెలుసుకోవాలని వాళ్ళ లక్షణాలు తెలిస్తే అటువంటి ఎలా ఉంటాడు ఎంత ఆసక్తి లేకపోతే అర్జునుడు ఈ ప్రశ్న వేశాడండి కృష్ణ ఇంత చెప్పో సరే యుద్ధం చేస్తాలే అన్నాడు మనం అదే ఏదో చెప్పేళ్ళండి ఇంతసేపు అని కాకుండా ఎంత ఆసక్తి ఆయనకి అంటే ఆ స్థితి పొందాలి పొందాలంటే స్థితి పొందినవాడు ఎలా ఉంటాడో ఒక్కసారి వర్ణిస్తే ఒక్కసారి అది ఐడియల్ పర్సన్ అంటే అర్జునుడు ముందు ఇప్పుడున్న ఆదర్శ పురుషుడెవడు స్థితప్రజ్ఞుడు ఇప్పుడు ప్రశ్న స్థితప్రజ్ఞుడంటే ఎవరు ఎలా ఉంటాడు అనే ప్రవర్తన ఎలా ఉంటుంది ఇది అర్జునుడు ప్రశ్నించబోతున్నాడు అంటే అర్జునుడి ఆసక్తిగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే బుద్ధిని ప్రజ్ఞను ఆత్మయందు స్థితపరుచు అనేది కదా సారాంశం నిశ్చలము అచలము కూడా స్థిరపరచుటి స్థితం ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు ఆత్మయందు బుద్ధిని స్థిరపరిచిన వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసుకోవాలింది అంటే వాడిని తెలుసుకోవాలంటే వైకుంఠానుకో కైలాసమునుకో మణిద్వీపనుకో వెళ్ళిము అనలేదు వాడిక్కడే ఉంటట వాడిని పోల్చడం మహా ఎందుకంటే నేను స్థితప్రజ్ఞుని అని బోర్డు విజిటింగ్ కార్డో వాడి దగ్గర ఉండవు తెలుసుకోండి నేను స్థితప్రజ్ఞుని తెలుసా అని ఎవడాడు ఇక్కడ వాడిని నువ్వు కూడా కష్టం అదే వాడి లక్షణాలు నువ్వు చెప్పేవనుకో నువ్వు పోల్చుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఈయనకి ఆదర్శం ఎవడు స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అందుకే మనం మొదటి రోజే చెప్పేశాం గీత చూపించిన ఆదర్శ పురుషుడు స్థితప్రజ్ఞుడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కానీ భగవద్గీత విన్న ప్రతివాడు నేను స్థితప్రజ్ఞుణ్ణి కావాలి అనుకున్నాడంటే వాడు గీతను సరిగ్గా విన్నాడనే అర్థం ప్రతివాడు స్థితప్రజ్ఞుడు కావాలనుకోవాలి అంతే మా అబ్బాయి ఇంజనీర్ కావాలి మా అబ్బాయి డాక్టర్ కావాలి అనుకోవడం కాదు జీవుడు స్థితప్రజ్ఞుడు కావాలి అదే మిషన్ అదే టార్గెట్ నిన్ను నువ్వు స్థితప్రజ్ఞుడిగా అవడానికే తీర్చిదిద్దుకోవడమే పర్సనాలిటీ డెవలప్ మరకటి కాదు ఇక్కడ ది పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే స్థితప్రజ్ఞ ఇప్పుడు అర్థమైంది కదా స్థితప్రజ్ఞుడైపో స్థితప్రజ్ఞుడైతే ఏమొస్తుంది నువ్వే చెప్పావుగా ఆనందంగా ఉంటాడు ఆ కైవల్యాన్ని ఎక్కడే పొందుతాడని చెప్పావు కదా మరి అంత గొప్ప ఫలితం ఎక్కడే రావాలంటే స్థితప్రజ్ఞుడికి వస్తున్నా అంటున్నావు గనుక ఆ స్థితప్రజ్ఞుడు ఏమిటి వాడు ఎలా ఉంటాడు వాడు ఎలా మాట్లాడతాడు స్థితప్రజ్ఞకా భాష సమాధిస్థ్య కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం స్థితప్రజ్ఞుడు భాష భాష అంటే ఇక్కడ లక్షణం అని అర్థం అంటే స్థితప్రజ్ఞుడు లాంగ్వేజ్ తెలుగ ఇంగ్లీష్ అని కాదు ఇక్కడ అర్థం భాష అనే మాటకు భాష్యతే లక్ష్యతే స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణములు అంటే వాడి లక్షణాలు ఇవేని శాస్త్రం చెప్పిందో చెప్పడమే భాష శాస్త్రము చేత చెప్పబడిన స్థితప్రజ్ఞుల లక్షణాలేమిటి సమాధిస్థస్య కొంతమంది ఏం చేశారంటే సమాధి స్థితిలో స్థితప్రజ్ఞుడై సమాధి నుంచి బయటపడ్డాక ఎలా ఉంటాడన్నారు తప్పు నిర్వచనమండి ఇక్కడ ఎందుకంటే సమాధిలో ఉన్నప్పుడు ఒకలాగా సమాధి నుంచి బయటకు ఒకలాగా అనేది యోగ సమాధి అంటే పతంజలి చెప్పిన యోగంలో సమాధి స్థితి ఉంటుంది అది వేరు అది ప్రత్యేకమైన సాధన వల్ల సమాధిస్థికి వెళ్ళి ఎన్ని గంటలైన ఉండిపోతాడు అన్ని గంటలైన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు ఆ సమాధిస్థి కాదు ఇక్కడ జ్ఞాన సమాధి జ్ఞాన సమాధి అంటే కళ్ళు మూసుకుంటూ కళ్ళు లేరిస్తే లేదని కాదు గురువుగారి శిష్యుడికి సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఇప్పుడు చాలా బాగుందండి కళ్ళు మూసుకుంటే ఆ బ్రహ్మంతో తాదాత్యం చదివి చెందేనండి సిద్ధి పొందినట్టేనండి అంటే కళ్ళు మూసుకుంటే తాదాత్యం ఉందా అవునండి కళ్ళు తెరిస్తే లేదా లేదు అయితే నీ సాధన అసంపూర్ణం మళ్ళీ సాధన చేయని చెప్పండి కడవ అంతర్భహిష్ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత కేవలం మంత్రపుష్పం దగ్గర చేయి పట్టుకుని వాచి చూసుకుంటూ ఇంకా అవదా అన్న మాట కాదు అది అంతర్భహిష్ట తత్సర్వం వ్యాప్తి నారాయణిస్తే లోపల బయట అంత నారాయణుడే నారాయణడే నారాయణుడే ఏది ఆ నారాయణుడే అంటున్నావే అనుకుంటున్నావా అనుభవిస్తున్నావా ఆ స్థితి ఏది నీకు అంతర్భహిష్ట నారాయణ అంటే అంతర్భహిం మధ్య గ్యాప్ ఏది గ్యాప్ లేదు మొత్తం సర్వత సంఫ్లత అవుతకే అంత నారాయణమే ఆ అనుభూతి అది తెలియాలి అందుకే ఆ స్థితి సమాధి సమాధిష్టస్య స్థిత ప్రజ్ఞ కా ఇది మొత్తం అర్థం అంటే సమాధిస్థి ఇందన్నావుగా సమాధౌ నిశ్చల అచలా అని పై శ్లోకంలో చెప్పాడు ఆయన కానీ సమాధౌ నిశ్చలా అచలా అయిన వాడు ఆ యోగాన్ని పొందుతాడు అంటే కైవల్యాన్ని పొంది ఉంటాడన్నావే అలా సమాధి స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు ఇది మొత్తం ప్రజ్ఞ ప్రశ్న సమాధి స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుడి భాష ఏమిటి ఆయన మాట ఏమిటి ప్రభాషేత అని ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అంటే ఆయన మూమెంట్స్ ఎలా ఉంటాయి మూమెంట్స్ అంటే ప్రపంచ వ్యవహారం మరి ఆయన ప్రపంచంలోనూ ఉన్నాడు అంటే ఆయన ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు ప్రపంచంలోనూ తిరుగుతున్నాడు మరి ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఆయనకు మాత్రం పలకరించే వాళ్ళు ఉండరా వాళ్ళతో ఆయన డీల్ చేస్తాడు ఆయనకు మాత్రం సుఖదుండవా ఎందుకంటే జ్ఞానం రావచ్చు కానీ ప్రారంభం అనుభవాలు సుఖదుఖాలు ఉంటాయి కదా వాటిని ఆయన ఎలాగే ఫేస్ చేస్తాడు దీని జ్ఞానికి నాకు ఒకటే ప్రపంచం ఉంది కానీ జ్ఞాని ప్రవర్తన నా ప్రవర్తన అదేమిటో తెలుసుకోగలగాలి తెలుసుకుని అది ఎందుకు తెలుసుకోవాలి అలా ఉండడానికి ప్రయత్నించాలి అందుకు తెలుసుకోవాలి ఒక క్రికెట్ ఆడేవాడు అందులో స్టార్స్ అందరినీ కూడాను ఇంటి పెట్టుకుంటాడు ఆ స్టార్స్ బయోడేటా సేకరిస్తాడు ఎవరా లేదా ఒక రంగంపై ఆసక్తి కలిగినప్పుడు ఆ రంగంలో హీరోలు ఆ రంగంలో సక్సెస్ సాధించినటువంటి వాళ్ళకి సంబంధించిన బయోడేటా వాళ్ళ హ్యాబిట్స్ అని స్టడీ చేస్తావా లేదా ఎందుకు నువ్వు అలా అవుదామనుకుంటున్నావు గనుక కానీ స్థితప్రజ్ఞుడు మూవ్మెంట్స్ ఏమిటి మాటలు ఎలా ఆడతాడు అని అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు అంటే నేను అలా అవ్వాలి అలా అయిన విధానం నువ్వు చెప్పో అలా అయినవాడు ఎలా ఉంటాడని నేను అడుగుతున్నాను అని అంత చక్కగా అడిగాడండి అడిగితే శభాష్ అని చెప్పి స్థితప్రజ్ఞులకే స్థితప్రజ్ఞుడైనటువంటి జగద్గురువు స్థితప్రజ్ఞుడంటే ఏంటో చెప్పబోతున్నాడు ఈ స్థితప్రజ్ఞ లక్షణము అత్యంత ముఖ్యమైనది అంటే ఎంతవరకు చెప్పింది ముఖ్యం కాదా అత్యంత ముఖ్యమైన వినండయ్యా వినండయ్యా అని బతిమలాడ్డం ఒకటి ఉన్నది ఇందరూ ఆ స్థితప్రజ్ఞ వైభవం అండి నిజానికి సాధకుడికి మాత్రం ఇవి కలిగించే ఆనందం ఇంకేది కలిగించదు జ్ఞానం గురించి వింటూ ఉంటే కలిగే ఆనందం సాధకుడికి తెలుస్తుంది సామాన్యులకు కాదు అంటే ఇప్పుడు అర్జునుడు సాధకుడుగా సిద్ధుడు ఎలా ఉంటాడు అడుగుతున్నాడు సిద్ధుడిది అనుభవం సాధకుడిది అభిముఖం తెలుసుకోండి ఇక్కడ కొందరు ఆ స్థితప్రజ్ఞి మనకు ఎక్కడండి అని వచ్చేస్తాడు వీడిది విముఖం ఆ అనుభవం పొందిన సిద్ధుడి గురించి వినగానే అది అంత గొప్పదా నేను నాకు ఇంకా అనుభవం రాలేదు కనుక దానికి నన్ను అనుకూలమవుతాను అభిముఖమవుతాను అందుకే సాధకుడిది అనుకూల దృష్టి అభిముఖ దృష్టి సిద్ధుడిది అనుభవం దృష్టి అనడానికి అనుభవ స్థితి అందుకే సిద్ధుడి అనుభవాన్ని ఎందుకు వినాలంటే నువ్వు దానివ అభిముఖం కావడం కోసం దానికి నువ్వు అనుకూలంగా నడుచుకోవడం కోసం ముందు అభిముఖుడు కావాలంటే ఆ ఫేస్ అటువైపు టర్న్ చేయాలి నువ్వు ఇక్కడ ఆ స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడా దృష్టి అటు పెట్టు వాడు లక్షణాలు తెలుసుకో వాడిని స్టడీ చేయి అబ్జర్వ్ చేయి ఇది అభిముఖం అలాను ఉండడానికి ప్రయత్నించు ఇది అనుకూలం ఈ అనుకూల అభిముఖ దృష్టి ఏర్పడడం కోసం అనుభవం పొందిన మహాత్ముల్ని వర్ణించడం జరుగుతుంది కానీ స్థితప్రజ్ఞుడు అంటే సిద్ధి పొందిపోయినవాడు సాధకుడు కాదు అందుకే ఇంద్రియ నిగ్రహం సాధకుడికి ఇంద్రియ సంయమం సిద్ధపురుషుడికి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి రుచి లాగుతూ ఉన్నా కంట్రోల్ చేసుకుంటాం ఇది సాధన అటు రుచే వెళ్ళదు ఇది సిద్ధి ఇది తెలుసుకో ఇక్కడ ఆ సిద్ధికి సాధకుడు ఎలా ఉండాలి ఆ లింక్ కలిగాలి అది ఎంతవరకు కృష్ణుడు చెప్పినది అంటే ఈ ఐదు రోజులు కృష్ణుడు చెప్పినదేదో దీని యొక్క ఎంబాడీమెంట్ ఆకృతి స్థితప్రజ్ఞుడు అది ఇంతవరకు చెప్పినటువంటి నిష్కామకర్మ యోగం కానీ సాంఖ్యము కానీ ఈ రెండిటి ఎవడి యొక్క ప్రజ్ఞ సమాధౌ ఆత్మయందు ఎందు చక్కగా స్థిరపడి నిశ్చలంగా అచలంగా ఉంటుందో అటువంటి వాడు ఎలా ఉంటాడు అనేదాన్ని స్వామి ఇక్కడ చెప్పబడుతున్నారు ఈ స్థితప్రజ్ఞుడు గురించి మహాత్ములు ఆనందంగా వర్ణించారు భాష్యకారులు అంతేకాదు భగవద్గీత భాష్యను రచించిన వారికి స్థితప్రజ్ఞుడు గురించి చెప్పడం అంటే గొప్ప సంతోషం అండి అసలు సాంఖ్యయోగం అంటే జ్ఞానులకి మహా ఇష్టం భక్తులకి చాలా ఇష్టం చక్కగా అర్థం చేసుకుంటే అందుకే అటు భక్తి ఇటు జ్ఞానం రెండిట్టి సరిగ్గా అర్థం చేసుకున్న సిద్ధ పురుషుడు బృందావనంలో ముక్తి పొందిపోయిన అఖండా సరస్తి మహారాజ్ భగవద్ భగవద్గీత చెప్పడంలో భాగవతం చెప్పడంలో ప్రస్థానత్రయం చెప్పడంలో అనుభవ రూప పండితులు ఆయన ఒక్క సాంఖ్యయోగంపై ఒక అత్యుద్భుత విస్తార గ్రంథాన్ని రచించాడు ఇంకొక మహానుభావుడు కేవలం స్థితప్రజ్యుడిని తీసుకుని ఇందులో కొన్ని శ్లోకాలు వరుసగా చెప్తారు ఇక్కడ పరమాత్మ ఈ మిగిలిన భాగం అంతా స్థితప్రజ్ఞుడు దాన్ని విభాగాలుగా చేసి పద్దెనిమిది భాగాలుగా చేసి పద్దెనిమిది కళలుగా చేసి స్థితప్రజ్ఞ వైభవం అనేటువంటి పేరుతో స్థితప్రజ్ఞ దర్శనం అని వినోబా భావే అనే మహానుభావుడు అత్యద్భుతమైన విస్తార గ్రంథం రచించారండి ఎంత అనలైజ్ చేశాడు ఒక్కొక్క శ్లోకాన్ని అంటే ఆయనకు అంత ఇష్టం స్థితప్రజ్ఞ గురించి ఆయన తమ్ముడు బాలకీ బాబా భావే ఆయన కూడా దానికి స్థితప్రజ్ఞ లక్షణం మరో గ్రంథం రచించాడు అంత అది మరాఠాలో రాశారు ఈ మరాఠాలో రాసిన హిందీ గుజరాతీలో కూడాను చక్కడ భాషలు వచ్చే సాధకులు సాధన చేస్తున్నారు గీతను ఆధారం చేసుకుని ఎంత విస్తారమైన వాంగ్మయం భారతదేశంలో ప్రతి పుట్టింది ప్రపంచ భాషల్లో కూడా పుట్టింది అక్కడ మొత్తం గీత చూపించేటువంటి ఆదర్శ పురుషుడు స్థితప్రజ్ఞుడు ఎవడున్నాడో వాడు గురించి అంత తన్మయంగా వర్ణించారు వాళ్ళందరూ అలాంటి స్థితప్రజ్ఞు గురించి తెలుసుకోవాలని కుతూహలంతో అర్జునుడున్నాడు జగద్గురువు గొంతు సవరించుకుంటున్నాడు ఏం చెప్తాడో రూపిండానికి వనందునసన్నద్ధుల మొద సర్వ శ్రీక్ష్ణ చరణార్విందర్పణమస్ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య సుభమస్సు నిత్యం సమస్తోవన్ కాళే వర్షదవర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభర బ్రాహ్మణ సంత నిర్భయా సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధి శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్ నమ పార్వతీపతర హర మహాద